గురాత్ మూర్తిభేద విభాగిని వ్యోమవద్వ్యాప్తే దక్షిణాూర్తమ శ్రుతిస్మృతి పురాణా ఆలయం కరుణాయం నమామి భగవత్పాదం శంకరం లోక గురుదాంబుజన్మని సవిలాసమోహ గ్రాహగ్రాసైకర్మణి ఓ సహనా సహనో భునక్తు సహ వీర్యం కర వహై తేజస్వినధీతమస్తు మావిషావై ఓ శాంతి శాంతి శాంతి సదైతే పృథగ్ భూతేవైతే భూమ్యాది తదర్థక్రియాకే దృష్టా సద్వైతం ఏదైతే సత్ ఏకమేము అవి భూమ్యాది భూమ్యాది రూపిణి ద్వైతే పృథగ్భూతే కాబట్టి భూమి భూమ్యాది రూపిణి చతుర్దశ భువనా పృథక్భూతే కాబట్టి పద్నాలుగు లోకాలు ఏవైతే ఉన్నాయో భూమితో కూడా గలుపుకొని వీటన్నిటిని పృథక్ వేరు చేసిన తర్వాత అంటే సదద్వైతం ఏదైతే ఉందో సత్పదార్థం ఏదైతే ఉందో సద్రూపమైన చైతన్యం ఏదైతే ఉందో దానిని వేరు చేసినటువంటి తర్వాత ప్లీజ్ తర్థక్రియాలోకే యథా దృష్ట తథైవస ఇటువంటి జ్ఞానం కలిగిన తర్వాత ద్వైత ప్రపంచం మనకు తెలుస్తూ ఉండినా ఒకవైపు ఇది ద్వైతము అనేకమైనటువంటి భిన్నత్వంతో కూడినటువంటి ఈ ప్రపంచం మనకు తెలుస్తూ ఉంది అనేది మన అనుభవానికి అందుతూ ఉండినా ఈ అనుభవము వ్యావహారికమే కాని సత్యం మాత్రం కాదు ఇది వ్యావహారిక మనుగడే అంతేగాని సత్యం అవకాశం లేదు అనేది కూడా మనకు తెలుస్తూ ఉంది సత్యం ఏమిటంటే మృతికేత్యేవా సత్యం ఇది నామరూపాలతో తెలుస్తుంది వాచారంభణో వికారో నామధేయం కాబట్టి కుండ మట్టి పాత్రలు ఎన్నున్నప్పటికి కూడా అందులో మట్టే సత్యం అనేటువంటిది ఎట్లాగైతే తెలుస్తూ ఉందో అంతకుముందు కుండవేరు మట్టివేరు అని అనుకున్నా ఇప్పుడు కుండ సత్యం కాదు కుండమిథ్య నామరూపాలతో ఉండేటువంటి కుండమిథ్య సత్యమైనటువంటిది ఏమిటి అని అంటే మట్టి అని తెలిసిన తరువాత కాబట్టి అనేకమైనటువంటి పాత్రలు మట్టి పాత్రలు ఉండినా అదంతా ఉన్నదంతా కూడా సదద్వైతం సదద్వైతం కాబట్టి భిన్నత్వం ఏదైతే ఉందో ద్వైతము ఇది లేదు అనేటువంటిది తెలుస్తూ ఉండినా కుండను తీసుకెళ్ళి నీళ్లు తెచ్చుకొని ఉపయోగించుకోవడం అనేటువంటిది వ్యవహార యోగ్యత్వం అర్ధక్రియ అది మాత్రం ఉంది అంటే అద్వైతం అనుభవ అనుభూతిగా అందకముందు ఈ ప్రపంచం ద్వైతం ఉందో అద్వైతానుభూతి కలిగిన తరువాత అప్పుడు కూడా ద్వైతం ఉంది కానీ అప్పటికి ఇప్పటికి తేడా ఏమిటంటే అప్పుడు భిన్నంగా ఉన్నది ప్రపంచం ద్వైతంతో ఉన్నది అని తెలుస్తూ ఉండింది ఇప్పుడు కాదు అద్వయమేవా సత్యం అద్వైతమే సత్యం కానీ మృతికెచ్చేవా సత్యం కాబట్టి దీనికి వ్యవహారికమనుగడే కొంతకాలం ఉండేది కాబట్టి ఆ కుండ ఆ రూపంలో ఉండడానికి రూపాన్ని బట్టి నామం అంటున్నాము కానీ వాస్తవానికి కుండలో ఉండేది కూడా మట్టి కుండ తయారు కావడానికి ఆధారమైనటువంటిది మట్టి కుండ పగిలిన తర్వాత మిగిలింది కూడా మట్టి కాబట్టి మృతికి తెచ్చేవా సత్యం త్రికాలేషు కళాతీతంగా కూడా ఉండేటువంటిది అదే అవుతుంది కానీ అది సత్యము అనేటువంటిది తెలుసుకున్నాం సో సదద్వైతం తప్ప అండర్స్టాండ్ మిగతా కూడా మిత్య కదా పంచభూతాత్మకంగానే కనపడుతూ ఉంది కదా పంచభూతాత్మకమైంది ఏదో ఐదు భూతాలన్నప్పుడే ద్వైతం కనపడతా ఉంది పంచభూతాలన్నప్పుడే ఈ ద్వైతం ఏదైతే ఉందో ఇదంతా మిథ్యని తెలిసిన తర్వాత పంచభూతాలకు ఆధారంగా ఉండేటువంటిది సదద్వైతం గనక ఆ సదద్వైతాన్ని దూరం చేస్తే ఇవి మిథ్యగా మిగిలిపోతూ ఉన్నాయి అన్నప్పుడు ఈ దేహం ఏంటి వస్తూ ఉంది ఫలరూపత్వాత్ దేహం ఏంటి ఏముంది దేహంలో పంచభూతాలు తప్పేమీ లేవు అంతేనా అన్నమిక ఇది కూడా మిత్యానా కాదు ప్రాణం ఏంటి ప్రాణం కూడా మిత్యానా మనసేంటి జడం కదా అది మిథ్యానా బుద్ధి ఏంటి అది మిత్యానా అజ్ఞానం ఏంటి అది మిథ్యానా ఎందుకని జ్ఞా అజ్ఞానానికి సంబంధించిన జ్ఞానం నీకుంది కదా నువ్వు జ్ఞానస్వరూపుడివి కదా కాబట్టి ఎప్పుడైతే ద్వైత ప్రపంచం మిథ్యా అని అన్నామో ఇంక్లూడింగ్ యువర్ బాడీ మైండ్ సెన్స్ కాంప్లెక్స్ జాగ్రత్తగా పట్టుకోండి పాయింట్ కనుక ద్వైత ప్రపంచం పోతూ ఉందంటే నీకు దుఃఖమా ఇది అర్థమైతే దేహం పోతే కూడా అది నడకరది పారడా జరిగేది చూడరా అని మహర్షి చెప్పడం వెనుక ఏం పోతా ఉంది సత్యం నేను సదృప చైతన్యం నేనెక్కడికి పోయేవాడిని కాదు ఎందుకని నేను ఎక్కడి నుంచి రాలేదు నేను అంతటా ఉన్నాను కానీ అక్కడ పోయేది ఏమిటి అన్నప్పుడు ఏదైతే లేకుండా ఉండి ఉన్నట్లు నామరూపాలతో కనిపించిందో ఆ అసత్యమైనటువంటిది ఏదో మిథ్య ఏదో దృశ్యమానత్వాత దృశ్య రూపంలో ఏదైతే గోచరిస్తూ ఉందో అది నశించిపోతుంది ఇప్పుడు దాని విషయంలో నేను దుఃఖపడ్డామా దుఃఖపడ్డాను అంటే యాక్సెప్ట్ చేస్తున్నా నేనెవరో కాదు నేను దేహము నేను దేహము గనక అది పోతుంటే నేను పోయానని బాధపడుతూ ఉన్నా అండర్స్టాండ్ కాబట్టి నేను ఎప్పుడైతే దేహం కాదో ఇది పంచ పంచభూతాల్లోనే చేరిపోయిందో పంచభూత వివేకములో సదద్వైతం పృథక్ భూతే భూతే పృథక్ ఈ భూతాల నుంచి వేరు చేయడం ఎప్పుడైతే జరిగిందో నేను సద్రూప చైతన్యమే గనక నేను కేవలం జ్ఞానస్వరూపుడైనటువంటి ఆత్మనే గనక ఈ దేహం ఉంటే ఉందని తెలుసుకునేవాడిని నేను ఇది పోతే పోయిందని తెలుసుకునేటువంటి వాడిని నేను అది ఉండడం వల్ల నాకు అధికమైనటువంటి అలంకారం ఏం లేదు అది పోవడం వల్ల నాకు వచ్చేటువంటి నష్టం కూడా జీవితంలో రావాలి అనుభవానికి రావాలి సరే ఎప్పుడు పోతే ప్రాక్టికల్ సబ్జెక్ట్ ఎప్పుడు పోతే సమీజం నాకు ఇప్పుడు యాభై ఓకే నెక్స్ట్ తొంభై గనక ఇది పోతే లేదు ఈ ఉపన్యాసం అయ్యి వెళ్ళిన తర్వాత ఒక పదిహేను నిమిషాల్లో పోద్దేమో అప్పుడు పోదు అని చెప్పడానికి గ్యారంటీ ఉందా గ్యారెంటీ ఉందంటే తెలిసి ఉండాలి ఎప్పుడు పోయేది ఎవడు తెలుసు ఈ ప్రపంచంలో ఫలానప్పుడు నేను పోతాను ఈ దేహం పోతుందని చెప్పగలిగేవాడు ఎవడు కనుక జ్ఞాని ఈ పృథక్ భూతే సద్ద్వైతాత్ పృథక్ భూతే భూమియాది రూపిణి ద్వైతే అప్పుడు ఏం మిగిలింది అని అంటే మిగిలింది తానే గనక శేషించి ఉండేది తానే గనక ప్లీజ్ ఉండేది తానే గనక తనకన్నా అన్యంగా ఏ ద్వైతం అయితే తెలుస్తుందో అది భూత అది మిథ్యే గనక ఆ మిథ్యలో ఇంకులు ఉండేదే ఈ దేహం గనక ఇది పోతే తనకు దుఃఖం లేదు ప్రారంధవశాత్ ఉంది కదూ ఉన్నంత మాత్రం దానివల్ల కష్టమూ లేదు సపోజ్ దానికి వ్యాధి వచ్చింది ఎవరికి వ్యాధి దానికి వ్యాధి దానికి వ్యాధి వచ్చిందని ఇప్పటి ఏ దేహము చెప్పలేదు నేను ఐఎమ్ సఫరింగ్ అని చెప్పినటువంటి దేహం ఏదన్నా ఉందే లే నువ్వు చెబుతున్నావు ప్రాబ్లం నీకుంది దేహానికి లేదు బాగా అర్థం చేసుకు నేను బాగలేనని ఏ దేహం చెప్పిందే నాకు ఆ స్నో రాయి ఈ పౌడర్ రాయి ఆ పీల్ రాయి అన్నదే లే మనం అంటాం ఎందుకు నువ్వంటున్నావో తెలుసా ఎందుకంటున్నావో తెలుసా నేనే అది అని నువ్వు అనుకుంటున్నావు కానీ ఆఫ్టర్ ఆల్ అది కూడా అనుకోవడం సత్యమని ఐడెంటిఫికేషన్ ఉంది అధ్యాస ఉంది తారాత్మ్యం ఉంది ఈ దేహమే నేననేటువంటి భావం ఇది ఉన్నంతకాలం ఇప్పుడు యాభై వేలు అంటున్నావు నేను తొంభై అయితే నాకు ఇది పోతే అన్నావు అప్పుడు కూడా ఇదే ఉంటుంది మళ్ళీ కనుక ఒక్కసారి సత్యం ధ్రువీకరణ చెందిన తర్వాత ఈరోజు ప్రధానమైంది అదే నీకు అర్థం కాలేదా మళ్ళీ విను అర్థం అయిందే అంతే అనర్థం అక్కడికి అర్థం అయితే అనర్థం పోయింది దీన్ని ఒకవేళ మనసు పట్టుకోలేకపోతే పదే పదే మనం శ్రమించిన బుద్ధికి పట్టించాలి ఈ సత్యం కాబట్టి నా దేహమే ఒక గంటలో రాలిపోయినా కూడా పర్వాలేదు పర్వాలేదంటే ఏదో మన దాని మీద సింపతి కాదు వాస్తవం అది నేను అంగీకరిస్తాను దాన్ని ఓ చెట్టు మీద నుంచి ఆకు ఎట్లాగైతే రాలిపోతుందో అట్లాగే ఈ దేహం రాలిపోతుంది కాబట్టి దాంట్లో నేను దుఃఖపడాల్సిన అవసరం లేదు అది రాలిపోయినప్పుడు దుఃఖపడడానికి అది రాలక ముందు అది పోయ్యేది కాదు అని నేను అనుకుని ఉండాలి అది కారణం ముందే ఎప్పుడైతే నాకు తెలిసిపోయింది అది పోయ్యేదేనని ఆ పొయ్యేది ఎప్పుడైనా పోవచ్చు కనుక ఆ పోయేది ఇప్పుడే పోతున్నా కూడాను జీవితంలో పెద్ద మార్పు ఏమి లేదు ఎందుకని ఆ మృత్యువు ఆ దేహాన్ని స్పృశించగలదేమో కానీ నన్ను స్పృశించలేదు నన్ను క్యాచ్ చేసేటువంటి శక్తి ఆ లేదు అండర్స్టాండ్ క్లియర్ క్లియర్ నా దేహమే నేను కానప్పుడు ఇది ఉంటేనే కదా ఇంకొకరు నాకు బంధువులు ఈ దేహానికి సంబంధించిన వ్యక్తి భర్త భార్య ఆ దేహానికి సంబంధించిన వ్యక్తులు బిడ్డలు మిత్రులు బంధువులు అందరూ ఉన్నారు ఎస్ ఎస్ ఇది మిథ్య కావచ్చు మిథ్య కూడా సత్యమే కానీ సత్యం మిథ్య కాదు కదా కాబట్టి ఏ మిథ్య అయితే నాకు కనపడతా జగత్తు ఇది కూడా పరమేశ్వర స్వరూపంగా దీన్ని నేను వీక్షిస్తాను అంతేకాని అది సత్యం అనుకోను ఇంపార్టెంట్ పాయింట్ మంగళకరంగా వీక్షిస్తాను సర్వం విష్ణుమయం జగత్ సర్వం శివమయం జగత్ ఈ జగత్తంతా కూడా విష్ణు స్వరూపమే కానీ విష్ణువు మాత్రం జగత్ కాదు ఈ ఎరుక నాకుంది కాబట్టి దేహాన్ని కూడా నేను ప్రేమిస్తాను ఇప్పుడు ఎందుకో తెలుసా దేహం కూడా ఆత్మే కానీ ఆత్మ మాత్రం దేహం కాదు కాబట్టి దేహం ఎప్పుడైతే దృశ్యమో దేహం ఎప్పుడైతే జడమో దేహం ఎప్పుడైతే సత్యం కాదో అసత్యమైపోయిందో ఉంటే ఇలా ఎందుకున్నదని ప్రశ్న లేదు నా దగ్గర పోతే ఇలా ఎందుకు పోతూ ఉందనేటువంటి ప్రశ్న లేదు హీఈ్ అ జ్ఞాన జీవన్ ముక్త అర్థమవుతుంది ఇది మనకు పంచపోత వివేకం వల్ల లభ్యమవుతూ ఉన్నది కాబట్టి జ్ఞానం కలిగిపోయిన తర్వాత ఈ ప్రపంచం ఎట్లాగే ఉంటుంది అర్ధక్రియ నడుస్తూ ఉంటుంది కానీ ఇంతకుముందు ప్రపంచం మీద ఉన్న వ్యామోహము ఇప్పుడు ఉండదు ఇంతకుముందు దేహం మీద ఉన్న వ్యామోహము ఇప్పుడు ఉండదు బాగా అర్థం చేసుకోండి ఆయన బాగా అర్థం చేసుకోండి అంటే ఒంటరిగా కూర్చొని కాంటెంపులేట్ చేయండి దీని మీద మనకే మనభావాలే మనల్ని రేపు రక్షించాలా ఎవరు కూడా ఉండి రక్షించే అవకాశం లేదు మనభావాలే కాబట్టి మనకు దృఢమైనటువంటి అభిప్రాయం కావాలి ఈ సదద్వైతం ఎందుకు దీన్ని ఇంత అధ్యయనం చేశామంటే నేను ఆత్మే అనేటువంటిది సుస్థిరం అయిపోయింది నాకు కాబట్టి దేహం కూడా దీంతోనే కలిసిపోయింది ద్వైతంలోనే దేహం కూడా కలిసి కాబట్టి నా దేహం పోయిందని నేను దుఃఖపడాల్సిన అవసరం లేదు భార్య పోయిందని దుఃఖం లేదు భర్త పోయిందని దుఃఖం లేదు బిడ్డ పోతే దుఃఖం లేదు అన్ని పంచిపోతాయి అండ్స్టాండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇది సత్యం ఈ విధంగా ఉంది నాయన సత్యం ఈ విధంగా ఉంది ఈ సత్యాన్ని అనుభవానికి తెచ్చుకోవడమే వేదాంతం చూడండి ఎప్పుడు జీవించి నువ్వు చచ్చిపోయిన తర్వాత అది ఇప్పుడు అర్థం చేసుకోండి వేదాంతానికి ఇతర సిద్ధాంతాలకు ఉండే నువ్వు చచ్చిపోయిన తర్వాత నువ్వు తిరగతుండవే దేవాలయం ఆయన నీకు ముక్తిస్తాడు ఆయన ముక్తుడు అయ్యాడో లేదో వేరే విషయం నా వరకు నాకు డౌటే అర్థమవుతా ఉంది కానీ నువ్వు మాత్రం ముక్తులు అవుతావు నీ గనక జ్ఞానం కలిగిందంటే ఆయన అయ్యాడో లేదో దేవుడికి తెలుసు కానీ నువ్వు మాత్రం అవుతావు కాబట్టి ఆయన ఏదో నిన్ను ఉద్ధరిస్తాడు ఎవడు ఎవరిని ఉద్ధరించలేడు ఈ ప్రపంచంలో ఉద్ధరించే శక్తి మనిషికి లేదు జ్ఞానానికి ఉంది అర్థమవుతుంది అందువల్ల జ్ఞాని ఇంపార్టెంట్ కాదు జ్ఞానం ఇంపార్టెంట్ అనేక సార్లు చెప్పాను మీకు ఇప్పుడు అర్థం చేసుకోండి జ్ఞాని ఈజ్ నాట్ ఇంపార్టెంట్ జ్ఞానం ఇంపార్టెంట్ భక్తుడు ఈజ్ నాట్ ఇంపార్టెంట్ భక్తి ఈజ్ ఇంపార్టెంట్ అర్థం ఇప్పుడు కాబట్టి ఆ వ్యక్తి ద్వారా నాకు రావాల్సిన అవసరం లేదు జ్ఞానం జ్ఞానం ఉండేవాడు ఎవరిచ్చినా ఒకటే దీపం వెలుగుతూ ఉండదు ఏ దీపం దగ్గర నువ్వు వెలిగించుకున్నా కూడా నీ దీపం వెలుగుతుంది అయితే అది వెలిగే దీపం ఉండాలి కానీ కేవలం కొడిగట్టేటువంటి ఒత్తి అయితే మాత్రం ఉపయోగం లేదు కొడిగట్టిన ఒత్తి మాత్రం దీన్ని వెలిగించలేదు అది ప్రధానమైనటువంటి విషయం కనుక అసలైనటువంటి విషయం సత్యం ఈ విధంగా ఉంటే అనేకమైన సిద్ధాంతాలు రకరకాలుగా వచ్చి చూడండి ఇది కంక్లూషన్ అనేక సిద్ధాంతాలు వచ్చి అవన్నీ వాదిస్తున్నారు వాళ్ళు అనేక రకాలైన వాదనలు చేస్తున్నారు ఇప్పుడు చెప్తాడు ఆ వాదనలన్నీ దేనికోసము అయ్యా ఇదిగో వీళ్ళు బోధిస్తున్నటువంటి సతద్వైతం ఏదైతే ఉందో అది తప్పు రైట్ ఏంటి సార్ అద్విద్వైతము సరే ద్వైతము సత్యము అద్వైతము అసత్యము అని చెప్పడానికి అన్ని రకాలైనటువంటి వాదనలు ఈ ప్రపంచంలో ఎన్ని రకాలైన మతాలు ఉన్నాయో బాగా అర్థం చేసుకోండి ఎన్ని రకాలైన సిద్ధాంతాలు ఉన్నాయో రాద్ధాంతాలున్నాయో అవన్నీ ఒక్కటి అద్వైతం ఒక్కటే ఒకటి సరేనా అన్ని జంతువులు ఉండొచ్చు అరణ్యంలో సింహం మాత్రం ఒక్కటే అర్థమైందే అది అద్వైతం కాబట్టి అవన్నీ దీన్ని నిరాకరిస్తూ పోతూ ఉంటే అద్వైతం ఏం చెప్తున్నాడంటే ఏమయ్యా ఇన్ని సిద్ధాంతాలు మిమ్మల్ని కాదంటున్నాయి కదా అన్ని మతాలు మిమ్మల్ని కాదంటాయి మీరు ఏ వేదాన్ని అయితే ప్రమాణంగా తీసుకుంటున్నారో అదే వేదాన్ని ప్రమాణంగా తీసుకునేటువంటి వాళ్ళు ద్వైతులు మిమ్మల్ని ఒప్పుకోరు విశిష్టాద్వైతులు మిమ్మల్ని ఒప్పుకోరు భావాద్వైతులు ఒప్పుకోరు ఏంట ఈ గొడవ మీరు తప్పని నిజమేనయ్యా అందరి స్థాయిలోకి సత్యాన్ని దిగదో అహంకారం కాదు అహంకారం కాదు ఇది ఆత్మ జ్ఞానంతో మాట్లాడుతున్న మాట ఋషులు ఇది అందరి స్థాయిలోకి దిగదు ఆ స్థాయిలోకి మేము ఎత్తి వెళ్ళి అందుకున్నాం అంతే ఒకవేళ ఈరోజు మమ్మల్ని కాదనే వాళ్ళు కూడా రేపు దానికే రావాలి కాబట్టి అద్వైతం తప్పు అని ఎవడైనా సరే అంటే మా దగ్గర మిగిలింది ఏమీ లేదు నవ్వుకోవడం తప్ప ఎందుకని నాయన మేము మాట్లాడితే వాళ్ళ సిద్ధాంతానికి హాని వాళ్ళు మాట్లాడితే మా సిద్ధాంతానికి హాని లేదు నెక్స్ట్ టాపిక్ ఇస్తా మేము మాట్లాడేమనుకో మేము మాట్లాడితే ఇంకా అవేమి ఉండవు జుంజుమారుతం వీచిన తర్వాత పండు ఎట్లాగైతే రాలిపోతాయో మేము నోరు తెరిచామంటే అద్వైతం ఇంకొక సిద్ధాంతం మిగిలేందుకు అవకాశం లేదు వాళ్ళందరూ నోరు తెరిచినా మాకు నష్టం లేదు ఎంత బాగుంది అంత ధైర్యంగా చెప్పగలిగేటువంటి వాడు విద్యారణ్యం ఎందుకంటే ఆయన విద్య ఒక అరణ్యం కమ నెక్స్ట్ శ్లోకా ఎవరండి వాళ్ళు సాంఖ్యకాణాద బౌద్ధాధ్యై జగద్ధేదో యథాయథ ఉత్ప్రేక్షతే అనేక యుక్త ౌద్ధ సాంఖ్యౌద్ధా జగభేదో య అనేక యుక్త్యా ఉత్ప్రేక్ష వత్యేష తథా తథా ఒక్కసారి మొత్తం చుట్టేశాడు ఒక శ్లోకంలో ఏంటో తెలుసా సాంఖ్య సాంఖ్యులు కాణాద కణాద మహర్షి బోధించినటువంటి వైశేషికం ఇప్పుడు న్యాయ వైశేషిక సాంఖ్య యోగ పూర్వమీమాంస ఉత్తరమీమాంసలు ఉన్నాయి కదా షా దర్శనాలు న్యాయ గౌతమ మహర్షి వైశేషికం కణాధ మహర్షి మీకు చెప్పాను నేను సాంఖ్యం కపిల మహర్షి యోగం పతంజలి మహర్షి పూర్వమీమాంస జయమిని ఉత్తరమీమాంస ఉత్తరమీమాంస అంది ఇంకా వదితే మిగతా పది ఐదు తిన్నాయో అవి ఇవి దర్శనాలు షడ్ దర్శనాల్లో ఐదు వచ్చేసి ద్వైత దర్శనాలు ప్లీజ్ ఐదు వచ్చి దర్శ ద్వైత దర్శనాలు దాంట్లో సాంఖ్య అంటూ మొదలుపెట్టాడు ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ దర్శనం ఇది కపిల మహర్షి సాంఖ్య కాణాద వైశేషికం తర్వాత చాలా జటిలమైనటువంటిది అణు సిద్ధాంతం మీద నడిచేటువంటిది అణువులు పరమాణువులు వాటి మీద నడిచేటువంటి సృష్టి కార్యం ఇది మొదట ప్రకరణంలో మీకు అంత చెప్పాను నేను సరేనా జ్ఞాపకం ఉందో లేదు తర్వాత బౌద్ధాద్యై బౌద్ధాహ ఆద్యై బౌద్ధాద్యైహి కాబట్టి బౌద్ధులు మొదలైనటువంటి వాళ్ళు ఇంకా ఉండారు ఇంకా మాట్లాడే వాళ్ళు అందరూ లెక్క అంటే సాంఖ్యుల్ని షడ్దర్శనాల్లో ఆస్తిక దర్శనాలు నాస్తిక దర్శనాలు ఆస్తిక దర్శనాల్లో సాంఖ్యుల్ని తీసుకున్నాడు వైశేషకుల్ని తీసుకున్నాడు ఇంకా మిగతా వాళ్ళు ఉండరు కాదు ఏది నయ్యాయికులు కానీ న్యాయశాస్త్రం అట్లాగే యోగులు కాని పతంజలి మహర్షిది అట్లాగే జయమిని యొక్క కర్మసిద్ధాంతం కానీ ఈ మూడు కూడా ఏవైతే ఉన్నాయో ఈ ఐదు కలిసి ఆస్తిక దర్శనాలు ఏ భగవంతుడు నమ్మడం ఆస్తిక దర్శనం భగవంతుడు లేడనడం నాస్తిక దర్శనం కాబట్టి ఈ ఐదు దర్శనాలు భగవంతుడు ఉండడాన్ని ఇంకా బౌద్ధము జైనము చార్వాకముందే అవి యాక్సెప్ట్ చేయు భగవంతుడు ఉన్నాడనే దాన్ని యాక్సెప్ట్ చేయు నిరీశ్వరవాదం అది కనుక వీళ్ళు వాళ్ళు మొత్తం కలిపి చెప్పేస్తాడు సాంఖ్య కాణాద అన్నప్పుడు భగవంతుని విశ్వసించేటువంటి ఆస్తిక దర్శనాలు సాంఖ్య మహా కపిర్ మహర్షి యొక్క సాంఖ్యం అట్లాగే కాణాద కాణాద అంటే కణాద మహర్షి యొక్క వైశేషికం ఈ రెండు కూడాను అట్లాగే బౌద్ధ జైహి ఇంకా నాస్తిక దర్శనాల్లో పోతే బౌద్ధ మతము ఆధ్యై మొదలైనవి జైన చార్వాక ఇవన్నీ కూడా మొత్తం టోటల్ ఇవి జగద్ యథాయథా యథాయథ జగత్భేద అయితే వీళ్ళందరూ కూడాను ఏం చేస్తున్నారంటే జగత్భేద ద్వైతం జగత్తు ఏదైతే మనకు కనపడుతుందో ఇది ద్వైత ప్రపంచము సరేనా ఇదే సత్యము ఇదే సత్యము అని వాళ్ళ వాదన ఏదైతే ఇంతవరకు మనం మిథ్యాన్ని కొట్టేశామో ఆ మిథ్యే సత్యము అనేటువంటి వాదన జగత్భేద దీన్ని అనేక యుక్త్యా థర్డ్ లైన్ అనేక యుక్త ఉత్ప్రేక్షతే అనేక రకాలైనటువంటి లాజిక్ యుక్తులు రకరకాలైనటువంటి యుక్తులన్నీ కూడా ఉపయోగించి దాన్ని వర్ణించుకుంటూ పోతున్నారు అర్థమవుతుంది ఏం చెప్పేది ఏంటంటే ఉండని అంటాడు యథాయథ ఎలా ఎలా వాళ్ళు వర్ణించుకుంటూ పోతూ ఉన్నారో ద్వైతమే సత్యము అద్వైతం అసత్యమని అది తథాతథ ఎలా ఎలా వర్ణిస్తూ ఉంటే తథా తథ అలా అలా భవత్యేష యేషు అట్లాగే ఉండని భవత్యేష భవతి భవతు ఏష ఏషహతు అవన్నీ వాళ్ళు ఎలాగైతే అనుకుంటూ ఉన్నారు అవన్నీ సత్యమని అలా ఉండదండి ఏమైంది అంటాడు ఎంత విచిత్రమైన సర్కాస్టిక్ రిమార్క్ కారణం ఏంటో తెలుసా మనది సత్యం సత్యం వాళ్ళకి మింగుడు అసత్యం పట్టుకొని ఉన్నారు కారణం సత్యం అజీర్ణం అయిపోయింది లోపలంతా టాక్సిక్ మ్యాటర్ తయారైంది ఆ టాక్సిక్ మ్యాటర్ అంతా కలిసి ద్వైతాన్ని మాట్లాడిస్తూ ఉంది అందువల్ల అనేక యుక్త రకరకాల ఇప్పుడు మనం చూస్తాం కదా వాళ్ళు తక్కువ ద్వైతులు మాత్రం కర్మ ఎక్కడో వాళ్ళకి అసలైనటువంటి విషయం అర్థం కాకపోవడం వల్ల సరైన గురువు దొరకక ఇంకా ద్వైతమే సత్యమని పట్టుకున్నారు ఈ జగత్ భేదం భేదరూపమైనటువంటి జగత్తు ఏదైతే ఉందో ఏదైతే మిథ్యని మనం నిర్ణయం చేశామో నిరసించామో నిరాకరించామో దాన్నే సత్యమని నిర్ధారణ చేసుకుంటూ పోతూ ఉన్నారు చేసుకోని ఏమైంది అంటాడు ఏషా భావతు వాళ్ళు ఎలా ఎలా వర్ణించుకుంటే అలా ఉండనే అంటాడు ఏంటండి బాబు వీళ్ళు ఎందుకని ఏకం సత్ అద్వైతం సదద్వైతం ఎంత యుక్తియుక్తులతో మనం చూసాం ఇప్పుడు వరకు శాస్త్రీయంగా తార్కికంగా దీన్ని వాళ్ళు అంగీకరించారు ఇప్పుడు పురుషుడు ఎవడైతే ఉన్నాడో జీవో బ్రహ్మ ఇవనాపరహ అంటున్నాం మనం అయమాత్మ బ్రహ్మ నువ్వు బ్రహ్మవే అని మనం ఎస్టాబ్లిష్ చేస్తున్నావు వాళ్ళు అంటే పురుషుడు ఒక్కడే అతడు ఎవరో కాదు బ్రహ్మమే ఆత్మ ఒక్కటే అది ఏదో కాదు బ్రహ్మమే మళ్ళీ ఇది పోయి దాన్ని లేదు మనం యాక్సెప్ట్ చేయడం లేదు కానీ వాళ్ళది అది కాదు సాంఖ్య సూత్రాల్లో సూత్రాల్లో ఉంటుంది సాంఖ్యం షడ్ దర్శనాలన్నీ సూత్రాలే ఇప్పుడు మీకు నారదభక్తి సూత్రాలు నేను చెప్పాను కదా బ్రహ్మ సూత్రాలు చూశారు కదా అట్లా సూత్రబద్ధంగా ఉంటుంది ఏ దర్శనమైనా సూత్రంతోనే ఉంటుంది కాబట్టి ఇక్కడ సాంఖ్యంలో జన్మాది వ్యవస్థాత తమాషా జన్మల్ని గురించి చెప్తూ సూత్రం ఇది సంఖ్య సూత్రం అంటే కపిల్ మహర్షి జన్మాది వ్యవస్థాత పురుష బహుత్వం దిస్ ఈ సూత్రం జన్మాది వ్యవస్థాత ఇప్పుడు మనం జన్మలు ఎత్తుతున్నాం కాదు ఎత్తేవాడు ఎవడు పురుషుడు అశ్విని పురే ఈ పురంలో ఉన్నాడు కనుక వాడు పురుషుడు ఓకే పురుషుడు జన్మిస్తున్నాడు అంటున్నాం జీవుడు ఆ పురుషుడు ఎవడో పుట్టేటువంటి వాడు ఎవడో వాడు పుడుతూ ఉన్నాడు గనక జన్మాది వ్యవస్థాత పురుష బహుత్వం కాబట్టి అక్కడ ఒకడు పుట్టాడు ఇక్కడ ఒకరు పుట్టాడు అంటే వాడు వేరే వీడు వేరే పురుష బహుత్వం బహుత్వం ఏకత్వం కాదు మనం చెప్పేది అది కాదు ఎన్నెన్నా పుట్టని ఒకటే అంటున్నాం పురుషుడు ఒక్కడే వాడు చెప్పేది అట్లా కాదు ఎన్ని పుడుతూ ఉంటే అంతమంది పురుషుడు పురుష బహుత్వం ఇదే సత్యం ఇది సాంఖ్య సిద్ధాంతం ఊరిగా ఒక మాట చెప్తున్నా ఒక సూత్రాన్ని మీకు ప్రవేశపెడుతున్నాను ఎట్లా ఉంటుందని జన్మాది వ్యవస్థత పురుష బహుత్వం ఎట్లా కుదరతారు చెప్పండి అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే మీరైనా ఖండించేయగలరు దీన్ని కాబట్టి అంత శ్రమ తీసుకోరు మీరు పాపం అంతే ఇప్పుడు కుండల పది తయారైతే ఇప్పుడు అర్థం అవసరం కుండల పది తయారైన ఒకే పదార్థం నుంచి కదా వచ్చాయి మట్టి కుండలన్నీ ఏ పదార్థం అది మట్టి కదా కుండ తయారైంది కుండ మట్టినా లేకపోతే కుండ కొండ వేరే వాళ్ళు చెప్పేది ఏంటి తెలుసా ఈ కొండలో ఉండేది ఆకాశం ఘటాకాశం ఘటాకాశ అది అది ఘటాకాశం అందులో ఘటం అందులో ఆకాశం ఈ ఆకాశం పుట్టింది ఈ కొండ వల్ల ఆకాశం పుట్టింది ఆ కుండ వల్ల ఈ ఆకాశం పుట్టింది ఈ కుండ వల్ల కాబట్టి కొండలు నాలుగైతే ఆకాశాలు నాలుగు ద్వైతం అద్వైతమా అది సత్యం ఇప్పుడు తమాష ఏందంటే జన్మాది వ్యవస్థాత అన్నప్పుడే జన్మించింది ఎవరు సార్ ఎవరు పుట్టారు అసలు ఎవరు పుట్ల రజ్జు సర్పవత్ త్రాడులో పాము పుట్టిందంటే ఎవరు చెప్పింది నీకు లే పుట్టిందండి పుట్టింది మేము గాదంలో ఎక్కడ పుట్టింది నీ తల్లో పుట్టింది రజ్జువుల మాత్రం సర్పం లేనే లేదు కొండ పుట్టిందే కాని ఆకాశం ఎక్కడ పుట్టిందే ఇప్పుడు నువ్వు మాట్లాడేది కొండను గురించి ఆకాశాన్ని గురించి ఆకాశం ఏకమేవ అద్వితీయం రెండు ఆకాశాలు ఎక్కడ ఉన్నాయి ఎక్కడ కొండ ఏకమేవ అద్వితీయం ఎందుకని మృతికే దేవసత్యం చెప్పు కనుక పురుష బహుత్వం జన్మాది వ్యవస్థాత పురుష బహుత్వం ఇఫ్ దిస్ ఈజ్ ది అఫరిజం అంటే సూత్రం ఈ సూత్రం స్టాండ్ అయ్యేందుకు అవకాశం లేనేలేదు అంటే ఘటాకాశ సత్యం అన్నట్టుగా ఉంటుంది కాబట్టి సాంఖ్య సాంఖ్య కాణాదణంటే వైశేషికం వీళ్ళు ఏం చెప్తారు కాణాదనేటువంటి వాళ్ళు అయ్యా ఆత్మలనేకం వీళ్ళు చెప్పేది అదే అక్కడ పురుష భౌత్వం అన్నాడు ఆత్మలనేకం కాబట్టి ఒక ఆత్మ వేరే ఈ ఆత్మ వేరే ఆత్మ వేరే ఆత్మ వేరే ఆత్మలనేకం ఉన్నాయి కాబట్టి ద్వైతం ఇవి ప్రళయకాలంలో కూడా నశించవు అది వాళ్ళు చెప్పేది పరమార్థ నిత్యాలి మళ్ళీ చూడండి ఎంత కాంట్రడిక్షను అబ్సల్యూట్లీ దే ఆర్ రియల్ ఏది ఆత్మ ఆత్మ మాత్రం చచ్చేది కాదు ఆత్మ చస్తుంది అని వాడు కూడా యాక్సెప్ట్ చేయరు అయ్యా నా ఆత్మ చావదు నీ ఆత్మ కూడా చావదు ఆయన ఆత్మ చావదు ఆమె ఆత్మ చావదు కాబట్టి పరమార్థ నిత్యత్వం ఉంది వీటికి అబ్సల్యూట్లీ దే ఆర్ రియల్ ప్రళయంలో కూడా అవి ఎక్కడికి పోవు అందువల్ల పుడతూ ఉంటాయి పోతా ఉంటాయి పుడతూ ఉంటాయి పోతా ఉంటాయి కాబట్టి ఆత్మ కేవలం గుణముతో భాషించేది తమాసదండి జ్ఞానంతో కాదు గుణంతో భాషించేది అందువల్ల ఎవరి గుణాలు వాళ్ళవి ఎవరి ఆత్మలు వాళ్ళవి కానీ అద్వైతానికి వస్తే మనం ఆత్మకి తమాస చూడండి జ్ఞానం అనేది స్వరూపమా స్వరూప ఆత్మకి జ్ఞాన స్వరూపం అందువల్ల సత్యం జ్ఞానం అనంతం జ్ఞానం అనేటువంటిది స్వరూపం వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆత్మకు జ్ఞానం అనేటువంటిది గుణం దట్ ఈస్ వైశేషికం గుణం గుణం అంటే ఏంటో తెలుసు ఇప్పుడు మీకు అంటే చెప్పానులే మర్చిపోతారు కనుక ఇంకో కోణంలో చెప్తున్నా గుణానికి స్వరూపానికి తేడా అండి ఏంటంటే ఒకప్పుడు ఉండి మరొకప్పుడు లేకుండా గుణం ఎప్పుడు ఏదైతే ఉంటుందో అది స్వరూపం ఆ ఎప్పుడు ఉండేది ఎప్పుడు లేకుండా పోతుందో అప్పుడు ఇది కూడా ఉండదు అది స్వరూపం అంటే లక్షణం లక్షణం కదా కాబట్టి గుణము ఇప్పుడు జ్ఞానం అనేటువంటిది ఆత్మకు గుణము అనేవాళ్ళు అంటే ఒకప్పుడు జ్ఞానం ఉంటుంది ఒకప్పుడు ఉండదు తప ఎటువంటి ఆత్మ అది అందువల్ల ఒకప్పుడు ఉంటుంది ఒకప్పుడు ఉండదు నీ దగ్గర జ్ఞానం ఉంది నా దగ్గర లేదు అందుకని నేను చెప్తున్నా నువ్వు నువ్వు బోధిస్తున్నావు నేను వింటున్నా నీది ఆత్మే నాది ఆత్మే బోధించేవాడిది ఆత్మే వినేవాడితే ఆత్మే వాడికి జ్ఞానం కలిగిన ఆత్మ వినేవాడికి జ్ఞానం లేని ఆత్మ ఇది వైశేషికం ఇది చాలా పురాతనమైంది కనద మహర్షి దాంట్లో నుంచి బౌద్ధులు దాంట్లో నుంచి ఒక పాయింట్ పట్టారు బౌద్ధుల్లో మళ్ళీ రెండు శాఖలు ఎన్ని అని చెప్తాం అబ్బా అన్ని ద్వైతమే అది వచ్చి తమ వాళ్ళు కొందరు ఏంటంటే శూన్యవాదం శూన్యవాదాన్ని మనం ఖండించేస్తున్నాము ఆచార్యుల వారు మీకు అదంతా తెలుసు రెండవది మీకు కొంతమంది తెలియకపోవచ్చు అదేంటంటే క్షణిక విజ్ఞానాత్మవాదం క్షణిక విజ్ఞానాత్మవాదం మోమెంటరీ నాలెడ్జ్ క్షణిక నైన్ అంటే ఆత్మకి జ్ఞానం ఉంది అండి అది స్వరూప గుణమయ్యా స్వరూపం అనుకోండి మనం అద్వైతం అయిపోతుంది మళ్ళీ స్వరూపం రచించదు కనుక అందుకని గుణం అంటాడు సరే గుణం అన్నప్పుడు ఉంటూ పోయేదే కదా గుణం ఒకప్పుడు నుండి ఒకప్పుడు లేకుండా పోయేది కదా అటువంటిప్పుడు ఆత్మ కూడా లేకుండా పోదు కదా గుణం లేక లేత్మ ఉంటుంది తమస్ చూడండి ఆత్మ ఉంటుంది నవ్వుకోండి ఈ ఆత్మ యొక్క గుణం అంటున్నాం కదా మేము ఒకొక్కప్పుడు గుణం ఉంటుంది ఒకప్పుడు లేదంటాడావు కదా నువ్వు అంతే మేము అదే చెప్పేది అంటే ఏంటా ఇప్పుడు చూడండి వాడు ఏమంటాడంటే అయం ఘటహ ఒక కుండ కనపడేసి కుండ ఇది కుండ అయం ఘటహ ఇది కుండ అనే భావన వచ్చింది కదా ఇప్పుడు ఆత్మ ఉంది ఎందుకని క్షణిక విజ్ఞానం మళ్ళీ కొండ అనే భావన పోయింది అనుకోండి అది లేదు ఇక ఆ విజ్ఞానం లేదు మళ్ళీ చెట్టు అని వచ్చింది చెట్టు జ్ఞానం కలిగింది కదా నీకు అయం వృక్ష ఎస్ ఆ క్షణికమైనటువంటి జ్ఞానం అది పోయింది మళ్ళీ ఇది లేదు కాబట్టి గుణం వస్తూ పోతూ ఉంటుందంటే ఆ లక్షణం ఆ గుణం ఆత్మకు ఉందనక ఎప్పుడైతే నీ జ్ఞానం కలుగుతుందో అప్పుడు ఆత్మ ఉంది ఎప్పుడైతే నీకు జ్ఞానం లేదో అప్పుడు ఆత్మ లేదు రాత్రి నువ్వు నిద్రపోతున్నావు నువ్వు ఆత్మ కానే కాదు మరెవరు నువ్వు అనాత్మ అంటే దెయ్యం ఎవడన్నా ఒప్పుకుంటాడా దాన్ని చెప్పండి ఇది వాడు బౌద్ధం చెప్పేది కనుక క్షణిక విజ్ఞానం లేదు సార్ ఉంటాడు వాడు ఇప్పుడు ఒక మ్యూజిషియన్ ఉండాడు వాడు మేలుకొనిట్టే పాట పాడతాడు శృతిబద్ధంగా లయబద్ధంగా బ్రహ్మాండంగా పాడతాడు వాడిని నిద్రపోయాడనుకో ఆ పని అంత మాత్రం చేత వాడు లేకుండా పోయాడా అది కూడా ఇస్తాడు ఇప్పుడు శ్లోకంలో వాడు లేకుండా పోయాడా చెప్పండి లేడా వాడు పాట పాడడం లేదు కానీ వాడు ఉండా లేదా వాడు లేకపోతే గురక ఎట్లా వచ్చింది గురక స్నోరీ అది ఎట్లా వచ్చింది గురకకి ఆలాపనకి తేడా ఏంటి ఏమో నేను అనుకుంటున్నా ఆలాపనలో శృతి ఉంటుంది గురకలో కానీ శృతితో పాడినా శృతి లేకుండా వాడిన వాడు ఉండాలనా లేదా కాబట్టి క్షణిక విజ్ఞానమే కనుక అయితే వాడు ఎప్పుడైతే నిద్రపోయాడో పోవాలంత ఇంకొకట అసలు విషయం ఎక్కడుందంటే క్షణిక విజ్ఞానంలో మీకు ఇవన్నీ వస్తాయి ఎవరన్నా తగ్గితే బౌద్ధులు అందులో కూడా వాళ్ళంత డీప్గా స్టడీ చేసి ఉంటే బౌద్ధ మనం ఒక్కటి అడగచ్చు అదే శంకరుల వారు స్తోత్రంలో రాహుగ్రస్తదివాకరేందూ సదృశ మాయాసమాదనాత్ సన్మాత్రోత్సూప్ పుమాన్ ప్రప్ సమితి ప్రబోధ సమయ ప్రత్యాయతే యచ్చి జ్ఞాయతే తస్మై శ్రీగరుమూర్తమ శ్రీదక్షిణామూర్త ప్రత్యభిజ్ఞానం అంత వండర్ఫుల్ పాయింట్ అయ్యా నువ్వు చెప్పినట్టుగా క్షణిక విజ్ఞానమే గనక అయితే అంటే ఎప్పుడైతే తాట్ వస్తుందో అప్పుడు ఆత్మ ఉంది తాట్ ఎప్పుడైతే లేదో ఆత్మ లేదు అనేది గనక నీ ఉద్దేశం అవుతాయి ఎందుకంటే అది గుణం అని చెప్తున్నావు గనక స్వరూపం కాదని ఒక్క మాట చెప్పు అటువంటి ఇది కొండ అన్నాము ఆ తాట్ పోయింది కుండ జ్ఞానం పోయింది మళ్ళీ అది పక్షి అన్నాము పక్షి జ్ఞానం పోయింది మళ్ళీ కొండ తెచ్చిపెట్టినప్పుడు ఇది కుండా నువ్వు చేపకూడదు అవునా ఎందుకో తెలుసా కుండ జ్ఞానం పోయింది కదా నీ కుండని ఎట్లా తెలుసు అది హౌ డూ నో హలోసిన్ ఇది ఏదో లైట్ నీకు తెలుసు అది హాలోసిన్ లైట్ నేను చెప్పాను నేను చెప్పిన తర్వాత నీకు ఒక ఐడియా వచ్చింది ఇది హాలోసిన్ అని నీకు తెలుస్తుంది రేపు ఉదయం నువ్వు వచ్చిన తర్వాత ఈ లైట్ ఏంటంటే హాలోసిన్ అంటావు అదేంటది మెమరీ అదేంటది మెమరీ జ్ఞాపకం దేనికి సంబంధించిన జ్ఞాపకం అనుభవానికి సంబంధించిన జ్ఞాపకం అనుభవం ఎవరిది నీది జ్ఞాపకం ఎవరిది నీది కాబట్టి అక్కడ అనుభవించిన ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే వాడిక్కడ ఉండాలా లేదా వాడు క్షణికమైతే ఈ జ్ఞానం కూడా క్షణికంగా ఉండాలి అది ప్రత్యభిజ్ఞ రాతి ప్రబోధ సమయే యహ ప్రత్యభిజ్ఞాయతే నేను చక్కగా నిద్రపోయాను అశ్వాప్ సమితి ప్రాక్ పూర్వ నేను చక్కగా నిద్రపోయానండి అని లేచిన వాడు చెప్తూ ఉన్నాడే ప్రబోధ సమయే వాడు నిద్ర లేవగానే చెప్తున్నాడే నేను హాయిగా నిద్రపోయానని ఆ హాయిగా నిద్రపోయిన వాడు ఎవరు సార్ వాడికి అనుభవం ఉందా లేదా ఆ హాయిగా నిద్రపోయిన వాడు సుక్షిప్తులనే పోయి ఉంటే ఇక్కడ నేను నిద్రపోయానని చెప్పడానికి వాడు లేడు ఇక్కడ ఉన్నవాడు చెప్తున్నాడు కానీ వీడు అక్కడ ఉండి ఉండాలి లేకపోతే చెప్పేందుకు అవకాశం లేదు వీడు వాడు రెండు వాడు కాదు కనుక అనుభవించిన వాడే చెప్పగలుగుతున్నాడు గనక ప్రత్యభిజ్ఞ అనుభవంతో కూడినటువంటి మెమరీ స్మృతి ఇది ఎక్కడి నుంచి వస్తుందో చెప్పును ఆయన అది వాయింట్ కనుక ఇదంతగా ఇదంతా మీకు అవసరం లేదు కానీ సాంఖ్య కాణాద బౌద్ధ అని అన్నాడు కనుక అవి ఏంటో మీకు చెప్పకపోతే బాగుండదు అందుకనే క్షణిక విజ్ఞానాత్మవాదులు వీళ్ళంతా వీళ్ళు రకరకాలైన సిద్ధాంతాలు ఇప్పుడు చూడండి అద్వైతం అంటే ఒకే సిద్ధాంతం ఎవరు చెప్పినా ద్వైతానికి వచ్చేటప్పుడే డిఫరెన్సెస్ ఉన్నాయి అర్థం కాకుండా ఏమంటున్నారంటే జనం ద్వైతం కన్నా వేరుగా అనేక సిద్ధాంతాలు ఉన్నాయంటున్నారు కాదు సార్ అద్వైతం కన్నా అద్వైతంలో సిద్ధాంతాలు లేవు అనేకం అద్వైతం ఒకటే వన్ వితౌట్ సెకండ్ ఇవన్నీ ఎక్కడ పుట్టుకొస్తున్నాయంటే ద్వైతంలో పుట్టుకొస్తున్నాయి అద్వైతం సత్యం గనక దాంట్లో భిన్నాభిప్రాయాలు లేవు ద్వైతం సత్యం కాదు గనక దాంట్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి త్రాడు గనక ఒకడు చూచాడా కళ్ళుండి మనసుండి చూచిన వాడు ఇది త్రాడు తెలుసుకుంటే ఎవరికైనా త్రాడు జ్ఞానమే కలగాలి నో డిఫరెన్స్ ఒకటికి త్రాడుగా త్రాడు చూడలేనప్పుడు ఒకటికి భూమి పగులుగా ఒకటికి కర్రగా ఒకరికి నీటి జలధారగా ఒకరికి వస్త్రఖండంగా ఇట్లా కనపడతా ఉంది అని అంటే డిఫరెన్స్ ఉండే ఆ చూసే వాళ్ళల్లో అంటే త్రాడు చూడలేని వాళ్ళల్లో తేడాలు ఉన్నాయే కానీ త్రాడును చూసే వాళ్ళల్లో తేడా తేడా లేదు ఎందుకని రోపీస్ వన్ ఉన్నది ఒకటే అది రోపు రజ్జుహు సర్పం లేనిది నీ మనసులో సర్పం ఉంటే నువ్వు చూస్తే వాడి మనసులో మరొకటి ఉంటే వాడు చూశాడు వాళ్ళ వాళ్ళ మనసుల్లో ఉండేది వాళ్ళు చూస్తున్నారు ఉన్నదాన్ని మనం చూస్తున్నాం కాబట్టి వేదాంతంలో ఎప్పుడు నేను మీ చెప్తా ఏం పొందాలనేది విషయం కాదు ఉన్నదేమిటి ఉన్నదేమిటి ఇదిగోండి సార్ ఒకవేళ ఉన్నది గనక నువ్వు సర్పం అని అనుకుంటే ఉన్నది కనుక నువ్వు జలధార లేదా వస్త్రఖండం అనుకుంటే దాన్ని పొందడానికి నువ్వు ఎంత ప్రయత్నం చేసినా పొందలేవు కాబట్టి ఉన్నదేమిటో గనక నీకు తెలిస్తే ఆ తరువాత నువ్వు పొందన అవసరం లేదు చూడంత డిఫరెన్స్ ఉన్నది కనుక తెలిసిందే నువ్వు పొందన అవసరం లేదు ఎందుకని స్వామిజీ పొందే ఉన్నావు బ్రహ్మవిధు ఆపునతి పరం బ్రహ్మవిధు బ్రహ్మ ఇవ్వవతి ఎవరైతే బ్రహ్మమును తెలుసుకోవాలనుకుంటున్నాడు వాడే బ్రహ్మం అయ్యున్నాడు అయిపోయింది తెలియడం లేదు ఆ జ్ఞానం లేదు జ్ఞానం ఇచ్చాము వాడే బ్రహ్మం తెలిసిపోయింది ఫిర్ కాబట్టి భేదాభిప్రాయాలనేటువంటివి భిన్నాభిప్రాయాలనేటువంటివి ద్వైతంలో ఉంటాయే గానీ అద్వైతంలో ఉండేందుకు అవకాశం లేదు గనక ఈ అసత్యంలో పడి కుట్టుమిటాడేటువంటి వాళ్ళు ద్వైత భావనల్ని అనేక యుక్త్యా రకరకాలైనటువంటి లాజిక్ అంతా ఉపయోగించి యుక్త్యా అనేక యుక్తుల చేత ఉత్ప్రేక్షతే వర్ణించుకుంటూ పోతూ ఉన్నారు ఏమైంది భవత్యేషవతో let them have their own doctrines and ideologies we have no difference with them because we are advaitins <laughs> we have knowledge that there is one non dual existence that is brahman one without second clear ati bhavat shesha esaha bhavatu kalistham cheppukoni manukochatledu nastam ee ve ledhu next avagnatam sadadvaitam నిశంకైర ఏం క్షతిరం తద్వైత మన అన్యవాది సెకండ్ లైన్ అన్యవాది ఈ అన్యమైనటువంటి వాదనలు చేస్తూ ఉన్నారే ద్వైత వాదనలు అది అన్యవాది బిహి అంటే అన్యవాదనలు చేసేవాడు మనది అన్యవాదాలు వాదాలు కావు మంది ఏకవాదం ఏకమే అద్వితీయం మంది అనేకమైనటువంటి వాదనలు ఎవరైతే చేస్తూ అన్యవాది బీ సదద్వైతం ఇప్పుడు మనం చెప్పేటువంటిది ఏకమేవా అద్వితీయం బ్రహ్మం అనేటువంటి అద్వైత సిద్ధాంతం ఏదైతే ఉందో దీన్ని నిశంకై సందేహం కూడా లేకుండా సాహసించి దాన్ని అవజ్ఞాతం అవజ్ఞాతం అది కాదు అని నిర్ణయం చేస్తూ ఉన్నారు వాళ్ళు ఎవరు అన్యవాది బిహి ద్వైతాన్ని ఎవరైతే ప్రతిపాదిస్తూ ఉండారో ద్వైతం సత్యమని ఎవరైతే అనుకుంటూ ఉన్నారో ఈ మిర్చా ప్రపంచమే సత్యమని ఎవరైతే భావిస్తు ఉన్నారో ఒక మాటలో చెప్పాలంటే అద్వైతులు కానీ వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో అన్యవాదివి వాళ్ళు చేసేది సదద్వైతం అవజ్ఞాతం పో కాబట్టి ఈ మీరు చెప్పేటువంటి అద్వైతం ఏదైతే ఉందో అది సత్యము కాదు ద్వైతమే సత్యము అని అద్వైతాన్ని తృణీకరిస్తూ ఉన్నారు ఏం తత్ లాస్ట్ లైన్ తత్ త ద్వైతం అవజానతాం అది తదద్వైతం అంటే తత్ తత్ ద్వైతం అవజానతాం ఏవం తత్ ఇప్పుడు వాళ్ళు చెప్పే విషయం ఏదైతే ఉందో సతద్వైతాన్ని ఏదైతే వాళ్ళు తృణీకరిస్తూ ఉన్నారో విమర్శిస్తూ ఉన్నారో అది ద్వైతం అవజానతాం అస్మాకం అస్మాకం మాకు ఎవరికి ఈ ద్వైతం ఏమిటో బాగా సంపూర్ణంగా తెలిసినటువంటి మాకు క్షతి అదే రస్మాకం అస్మాకం కాక్షతిహి మాకు వచ్చే నష్టం ఏంటి అంటాడు కాబట్టి అన్యవాది అద్వైతాన్ని విమర్శించే వాళ్ళని వాళ్ళంతా కూడాను సదద్వైతాన్ని విమర్శించేటువంటి వాళ్ళు రకరకాలైనటువంటి రీతుల్లో వాళ్ళని విమర్శిస్తూ ఉండొచ్చు కానీ ద్వైతమే సత్యమని అద్వైతాన్ని విమర్శిస్తూ ఉండొచ్చు అద్వైతం ఏమిటో మాకు అస్మాకం అవజానతాం మాకు చక్కగా తెలిసిపోయింది కనుక ద్వైతం అంటే ఏమిటని కాబట్టి మాకు కాతి వాళ్ళ విమర్శల వల్ల మాకు వచ్చిన నష్టమేముంది పోయేది ఏముంది ఏమీ లేదు ఎందుకని వాళ్ళ విషయంలోనే పసలేదు అందువల్ల మాకు వచ్చే నష్టమేమీ లేదు మరి వాళ్ళంతా అన్యవాది బిహి అంటున్నారు కదా స్వామీజీ వాది వాదం చేయగలిగేటువంటి వాళ్ళు బుద్ధి కలిగినటువంటి వాళ్ళు కదా బుద్ధి కలిగిన వాళ్ళు కదా వాదం చేస్తున్నారు కాదనడం లేదు సార్ వాళ్ళ బుద్ధి వాళ్ళకి శాపంగా మారింది ఎందుకని వాళ్ళ జ్ఞానం బుద్ధిగతం ఎవరి బుద్ధి వాళ్ళదే ఎవరి జ్ఞానం వాళ్ళదేగా ఉంది కాబట్టి ద్వైతి ఏది చెబుతాడో విశిష్టాద్వైతది చెప్పడు విశిష్టాద్వైత ఏది చెబుతాడో భావాద్వైతది చెప్పడు ద్వైతాద్వైతది చెప్పడు ఇట్లా రకరకాలుగా చెప్పుకుంటూ పోతున్నారు ఎందుకని బుద్ధిగతం గనక ఎవరి బుద్ధి వాళ్ళదే గనక ఎవరి సిద్ధాంతాలు వాళ్ళవే గనక పరస్పరం విభేదించుకుంటూ పోతూ ఉన్నాయి ఎవరి బుద్ధికి ఏది దోస్తే అదే వాళ్ళకి అసత్యం కాబట్టి ఇప్పుడు మేము ఏది కాదని చెప్పాలి మేము అయ్యా ఆయన ద్వైతి మాట్లాడుతున్నాడు అది తప్పు అని చెప్పంటారు మమ్మల్ని ఎందుకయ్యా మాకు ప్రయాస అప్పుడు మీరు వెంటనే అంటాడు మరి విశిష్ట ద్వైతి ఏందండి తప్పు మళ్ళీ చెప్పాలి మేము భావాద్వైత ఏంటి ఆయనది ఎట్లా తప్పు చెప్పాలా శుద్ధాద్వైత ఏంటి ఆయన దేవు తప్పు చెప్పాల ద్వైతాద్వైతి ఏంటి ఆయన దేదో తప్పు చెప్పాలి ఇదే పని అంటే మాకు మేం తప్ప అందరూ తప్పేపో కాబట్టి అవన్నీ తెలుసుకొని తీసేసి దగ్గరకు రావడం కన్నా డైరెక్ట్గా మా దగ్గరికి వస్తే మేము చెప్పేస్తాం కాబట్టి అవన్నీ తప్పులని మాకు తెలుసు గనక ద్వైతం అవజానతం ఏవం ఈ విధంగా అవంతా కూడా దోషపూరితంగా ఉన్నాయని మాకు అర్థమైపోయింది కనుక అస్మాకం మాకు కా క్షతిహి మాకు వచ్చిన నష్టమేట వాళ్ళు ఏం మాట్లాడుకుంటే మాకు వచ్చిన బాధ ఏముంది ఏమీ లేదు ఎందుకని అద్వైతం అంతా అభేదమే ఉండేది ఒకటే కనుక అభేదమే కనుక వాళ్ళతో కూడా మాకు భేదం లేదు బో ఏం లేదు నాయన డిఫరెన్స్ ఒక్కటే ఇదో పాయింట్ చెప్తాను చూడండి వాళ్ళు బుద్ధిగతంగా ఆలోచించి చెప్తారు తర్కంతో వచ్చిన పెద్ద ప్రాబ్లం ఇదే తర్కశాస్త్రం అందరూ చదువుకుంటారు ఆపరేట్ చేసేటప్పుడు ఉంది ప్రాబ్లం అంతా కత్తి అందరి దగ్గర ఉంది దాన్ని ఎట్లా ఉపయోగిస్తాడనేది ఉంది ప్రాబ్లం అది భంగినిపల్లి మామిడి పండు కోసుకోవడానికి ఉపయోగిస్తాడా కాయకు వస్తాడా తల కాయకొస్తాడా లాజిక్ ఉంది లాజిక్ లేదని చెప్పడం లేదు అయితే మనది ఏదైతే ఉందో ద్వైతం కూడా యుక్తి దాంట్లో కూడా లాజిక్ ఉంది కత్తి ఉంది తలకాయోచిగత్తి మన దగ్గర కత్తి ఉంది ఇది వేరు మన లాజిక్ వేరు మన లాజిక్లో ప్రధానంగా ఏంటంటే వాళ్ళది బుద్ధిగతం అని చెప్పాను కదా ఎవరికి దోచిన ఆలోచనలు వాళ్ళు చేస్తారు నేను ఎస్టాబ్లిష్ చేస్తాను ఇదంతా ఎట్లా సత్యమో ఊరికే నేను వాళ్ళ మీద అభియోగాలు మోపడం లేదు వాళ్ళది బుద్ధిగతం మనది శృతి యుక్తి అనుభవం అది పాయింట్ డిఫరెన్స్ ఇస్ దట్ శృతి ఏదైతే మనం అద్వైతాన్ని చెబుతూ ఉన్నామో దీన్ని శాస్త్రం అంగీకరిస్తూ ఉంది శాస్త్ర ఆమోదం ఉంది వేదాంత ఆమోదం ఉంది శృతి నెక్స్ట్ ఆ శృతి ఏదైతే చెప్పిందో అది ఇప్పుడు ఉదాహరణకి శృతి చెప్పింది అయ్యా బావిలో నీళ్లు వేడిగా ఉంటాయంటే ఎట్లది అగ్ని చల్లగా ఉంటుందంటే ఎట్లా లే అనుభవం కూడా సరిపోవాలి అగ్ని వేడిగా ఉంటుంది అని చెబితే ఫైర్ ఈజ్ హాట్ అని ఇక్కడ నువ్వు అగ్నిని పట్టుకుంటే నీ కాలాలి ఆ ఉష్ణశక్తి ఇక్కడ ఉండాలి కనుక ఏదైతే నీ శాస్త్రం బోధిస్తూ ఉందో అది నీ అనుభవంలో దృవపడాలి సెకండ్ పాయింట్ యుక్తి కూడా ఉండాలి అది ఎట్లా తార్కికము సహేతుకము అనేది కూడాను హేతుబద్ధంగా వివరించగలిగి ఉండాలి కాబట్టి శృతి యుక్తి అనుభవం ఈ మూడిటి మీద అద్వైతం బేసై ఉంది సత్యం కేవలం బుద్ధిగతంగా ద్వైతం మాత్రం ఉంది కాబట్టి ఎప్పుడైతే బుద్ధిగతంగా ఉందో ఎవడెవడి ఆలోచనలు వాడిగా ఉంటాయి బ్రామ్యంతి పండితం మన్యాహ పండితం మన్యాహ భ్రామ్యంతి భ్రామ్యంతి అంటే భ్రాంతిలో పడి ఉంటారు భ్రాహ్యంతి పండితం మన్యాహ ఎవరు సర్వే లౌకిక తార్కికాహ సర్వే లౌకిక తార్కికాడితం భ్రామ్యంతి పండితం అనే భ్రామ్యంతి సర్వే తమతుంది శ్లోకంలో సర్వే చాలా మంది లౌకికాహ లౌకికులు శాస్త్రం తెలియనే తెలియదు శాస్త్రం ఎప్పుడైతే వాడికి తెలియదో వాడు మాట్లాడేదంతా హస్క్ అందువల్ల ఏదో ఏదో మాట్లాడతాడు ఆయనలో ఏదో ఉందంటాడు ఆయన ఏదో వచ్చి ఇక్కడ దీపం వెలిగించాడంటాడు అక్కడ పోయి దీపం మార్పేశాడంటాడు వాళ్ళ ఇంట్లో కనపడ్డాడంటాడు వీళ్ళ ఇంట్లో కనపడ్డాడంటాడు ఏమీ లేదు చింతకాయ చూశాను అరవై సంవత్సరాలు నాన్ తప్ప ఏం లేదు సహేతుకంగా ఉండాలి ఏదన్నా నువ్వు చెబితే అర్థమైందే సహేతుకంగా ఉండాలి అంతేగాని ఏం అవసరం వచ్చింది ఆయనకి పోయి ఆయన తరించాడా లేదా ఆయన ఇదే పనే వాళ్ళ ఇంట్లో దీపం వెలిగించడం వీళ్ళ ఇంట్లో దీపం మారిపోయాడు ఏం పని అతను కది what nonsense is it ingem panledhat aniki andukani shastram etla undalante var manye tamasha chodandi manyah bram antim bramyanti panditam manyah sarve laukika tarkika laukikulu vellanta pota boskovadaniki adhi adhi maatladta undalo vaadi shastra undalante gats undalu manishiki chinna vishayam kadadi it is not, not, not, not an easy thing ఇప్పుడు ఏ జబ్బుకైనా ఆ పసురు రాసుకో ఈ బై ఈ ఆకు మింగు మింగు అని చెప్పడానికి శాస్త్రం ఎందుక అదే ఒక హాస్పిటల్ పెట్టుకొని రన్ చేయాలనుకోండి కనీసం ఒక ఏడు సంవత్సరాలు మెడిసిన్ చదువుకొని వస్తాడు డాక్టర్ అసలు అనాటమీ ఏంటి మొత్తం తెలియదు ఫిజియాలజీ ఏంటి ఏం తెలియకుండా వాడి ఊపిరిస్థితులు ఎక్కడుండో తెలియదు ఆ పసురు మింగే అంటాడు పోతాడు పోతాయి పోతాడు ఇదేం పోయేది వాళ్ళకి వీళ్ళకి ఏం పెద్ద తేడా లేదు వాడిని నమ్ముకో తరించిపోతావు వీళ్ళని నమ్మక తరించిపోతావు నేను ఐ టెల్ యూ ఫ్యాక్ట్ మీకు ఇష్టం ఉండిని ఇష్టం లేకపోయినా సత్యం మాట్లాడుతూ ఉన్నాను విద్యార్ అనేది విషయం మాట్లాడుతున్నాను కనుక ఏం వాటి వల్ల తెగేది ఏం లేదు టైం వేస్ట్ టైం వేస్ట్ తప్ప ఇంకోటి ఏం లేదు ఎవరు ఎవరిని ఉద్ధరించలేరు అట్లా ఉద్ధరించేటట్లు ఏనే ఉద్ధరించి ఉండాలి అర్జునుని ఏడోబాకు నేనున్నానని చేయలే పని అయ్యా నాకు నేను తట్టుకోలేకపోతాను శోకాన్ని అంటే రా కూర్చోన్నాడు కూర్చోమన్నా అర్జున కూర్చో ఏంటి నువ్వు మాట్లాడు నా దుఃఖాన్ని నేను భరించలేకపోతాను సో అస్వచ్ఛ నన్ను అసోచ్ఛిస్తా బాంబు పేల్చాడు పేల్చాడు ఎక్కడందర దుఃఖం అన్నాడు తుకోవడమే నో ఎప్పుడైనా శాస్త్రీయంగా ఉండేది అట్లా ఉంటుంది నేను చెప్పేదంతా ఏంటంటే బాధ ఇది మన మతమే కాదంటున్నాను నేను మన సనాతన ధర్మే కాదు వచ్చిన బాధ ఏంటంటే మీకు తెలియకుండా వేరే మతాలని ఫాలో అయిపోతున్నారు అనేది నా బాధ నష్టం ఎవరికి ఇది తెలుసుకున్నవాడు ఆనందంగా బతుకుతాడు ఇంకో రకంగా లేదు కనుక లౌకికాహ శాస్త్రం లేకుండా లౌకికంగా ఉండేటువంటి వాడు తార్కికాహ ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా నాస్తిక దర్శనాల్లో ఉన్నారు చూడు బౌద్ధులు జైనులు చార్వాకులు వాళ్ళు లౌకికులు ఎందుకంటే వాళ్ళ శాస్త్రమే లేదు వాడి దగ్గర మన షడ్ ఉన్నారు చూడు మనకు ఏది ఉత్తర మీమాంసను వదిలేస్తే మిగతా ఐదు ఉండరు వీళ్ళు అట్లా కాదు వీళ్ళకి శాస్త్రం ఉంది తార్కికాహ శాస్త్రం మీద ఆధారపడినటువంటి తర్కం వీడది వాదాన్ని వేదాన్ని ఆధారం చేసుకునే వాదం వీళ్ళది తార్కికాహ కానీ వచ్చిన వాదం ఏంటంటే వాళ్ళది బుద్ధిగతం వీడది బుద్ధిగతం అది ప్రాబ్లం అర్ధైతి ఒక్కడే ప్రమాణాన్ని ప్రమాణంగా అంగీకరిస్తాడు ప్రమాకరణం ప్రమాణం ప్రామాణికంగా అది నాయన విషయం ప్రమాణం అనేటువంటి పదంలో ఉండే అద్భుతమంతా అదే ప్రమాణం నీ చేతిలో ఉన్న తర్వాత ఇంకా నువ్వు ఏ ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు కళ్ళు నీ దగ్గర ఉన్న మనసు దగ్గర నీ దగ్గర ఉంది ఇది ప్రమాణం దేనికి రూపాన్ని చూడడానికి ఇప్పుడు రూపాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడితే వాడు కళ్ళున్నవాడు అయితే వాడి మనసు పనిచేస్తూ ఉంటే వాడు చూడకుండా ఉండమనండి హీ కెనాట్ ఇదేంటే అని అడిగనుకోడు పువ్వు అని చెప్పేస్తాడు ఎందుకని వాడు కళ్ళు చూస్తున్నా వాడు మనసు ఆలోచిస్తుంది అది ప్రమాణం ఇట్లా మనిషి పోతా ఉన్నాడు నేను ఇక్కడన్నాను ఇట్లా ఇదేం చూడలేదు అతను శబ్దము చెవికి అందింది వెంటనే తిరిగి చూస్తాను సపోజ్ మీరు అడిగారు అనుకోండి ఇప్పుడు నువ్వు విన్న శబ్దం ఏంటండి క్లాప్ ఎవరో చప్పలు కొట్టారండి అంటే చూసారా అది జ్ఞానం ప్రమాకరణం ప్రమాణం జ్ఞానాన్ని ఇచ్చింది ఏంటి అది శబ్దాలు వినడానికి చెవి ప్రమాణం మనసు ప్రమాణం అది ప్రమాణం అంటే కాబట్టి శాస్త్రం ప్రమాణాన్ని ఇచ్చిన తర్వాత నీకు అనుభూతి కలిగి తీరాలి అంతేగాని ఎవరో ఏదో చేస్తారని చచ్చినంత వరకు అట్లాగే చూసి ఆ తర్వాత ఆయన పోయిన తర్వాత మళ్ళీ దాని మీద కూడా తయారు చేస్తారు ఆయన పోయేటప్పుడు అని పోయినాడని పోతే ఆ లోపల ఆయనకు అనుభూతి కలిగించాడు గనక జీవితాంతం రానివాడు చచ్చిపోయేటప్పుడు వచ్చి అనుభూతి కలిగించాడు గనక ఆ అనుభూతిలో అట అని పోయినాడు వరే వాడు దేహేంద్రియ మనోభూతులు కొట్టుకుంటా ఉంటే పోయినాడు వాడు దాన్ని పట్టుకొని నువ్వు అనుభూతిగా ఆధ్యాత్మిక అనుభూతి అంటావా దాన్ని నో ఇదంతా లౌకికాకికాంతి పండితం మన్యాహ ఈ శ్లోకం ఎవరు చెప్పారో పేరు చెప్పవడే చెప్తున్నాను అది తమ అర్థమవుతుంది వీళ్ళంతా పండితులు అనుకోని మన్యాహ मेमे पंडित ये लौकि तारकि अंटे अटू <coughs> भगवं अंगीक आस्ति दर्शना नास्तिक दर्शनाटर वील्लु जैसे अनाद्य श्रुति मौर्ख्या अना अनाद्य श्रुति मौर्ख्या केवलाुक्तिश्रिता केवला యుక్తిం ఆశ్రిత కేవలం వాళ్ళ బుద్ధిగతమైనటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో యుక్తులు వాళ్ళ లాజిక్ అది మాత్రమే ఉపయోగించి శృతిం శాస్త్రాన్ని ప్రమాణాన్ని వేదాన్ని మౌర్ఖ్యాతే మూఢంగా మూర్ఖంగా అనాదృత్య వదిలిపెట్టేసి తృణీకరించి కాబట్టి మూర్ఖంగా శాస్త్రాన్ని వదిలిపెట్టి శాస్త్రం అవసరం లేదని అర్థమవుతుంది వాళ్ళకు దోచిన విషయాలంతా వాళ్ళు నోటికి వచ్చిందంతా కూడా వాళ్ళు మాట్లాడుతూ కేవల యుక్తి కేవల కేవలం అంతకన్నా ఇంకేం లేదు కేవల యుక్తిం ఆశ్రిత అది వాస్తవం కావాల్సిన అవసరం లేదు లాజిక్తో వచ్చిన తమాషా అంతే బాగా అర్థం చేసుకోండి ఇప్పుడు ఈ సర్దర్శనాలన్నీ లాజిక్ మీదనే ఉంటాయి న్యాయశాస్త్రం అంతా లాజిక్ే కణాదుడిదంతా లాజిక్కే లేకపోతే ఈ రోజుల్లో మనకు ఇంత లాబొరేటరీ ఉంది మనం ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ న్యూట్రాన్స్ అంటున్నామంటే అర్థమైంది కానీ ఆ రోజుల్లో ఎంత ప్రజ్ఞ వాళ్ళది మాత్రం ద్వణుకము త్రణుకము కాబట్టి అణువులు అణువుల్లో పరమాణువులు ఎట్లా తెలిసాయి వాళ్ళకి అనేది ఊహక అందరి విషయం అంత జ్ఞానం అది నేను కాదనడం లేదు కాబట్టి వాళ్ళు తార్కికాహ వీళ్ళు లౌకికాహ పరమ మూర్ఖత్వం ఇంకేమీ లేదు వీళ్ళు లౌకికాహ అది తార్కికాహ వీళ్ళందరూ భ్రామ్యంతి భ్రమలో బడి ఇది ఎవరంటారో తెలుసా ఈ శ్లోకం విద్యారిన స్వామి అందుకని పేరు చెప్పలే ఇది ఎక్కడంటాడో తెలుసా ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉండేది మీకు రెండవ ప్రకరణం ఇది చిత్రదీప ప్రకరణంలో మాట్లాడతాడు అంటే వివేక ప్రకరణమే కాదు ఐదు అయిపోయిన తర్వాత దీప ప్రకరణం స్టార్ట్ అవుతుంది ఆ దీప ప్రకరణంలో చిత్రదీప ప్రకరణం రెండు శ్లోకాలు అది దాంట్లో మధ్యలో ఒక నూట యాభై శ్లోకాలు దాటిన తర్వాత వీళ్ళని పట్టుకుంటాడు ఒక్కొక్కడిని యాభై శ్లోకాల్లో జాడించి ఉతికి ఇస్త్రీ చేసేస్తా అక్కడ మధ్య మధ్యలో ఈ శ్లోకం ఉంది అర్థం కాల అనాదృత్య శృతి మౌర్ఖ్యాత మూర్ఖంగా వాడు శృతిని కాదనడమే కానీ తమాషా ఏంటంటే అందుకని గురువు లేకుండా మనం శాస్త్రాన్ని పట్టుకోలేం వాళ్ళది వింటుంటే వాళ్ళ చక్కగా ఉన్నట్టే ఉంటుంది ఇది కర్మ ఎందుకో తెలుసు జ్ఞానం లేదు వచ్చిన కానీ లాజిక్ ఎట్లా ఉంటుందంటే మనకు గనక లాజిక్ కనుక లేకపోతే మన దగ్గర కనుక తర్కం కనుక లేకపోతే మన దగ్గర గనక శాస్త్రం లేకపోతే శాస్త్రం లేనివాడు మనల్ని సారీ చేస్తాడు నేను ఇంతమంది మీకు కూడా చెప్పే ఒక టూ వేస్ట్ అయినా చెప్తాను ఎందుకంటే పాపం పాత వినుంటారు కానీ ఆఖ్యాయిక చిన్నది కొత్త వాళ్ళకి ఉపయోగపడుతుంది ఈ సందర్భంలో ఒక ఈ లాజిక్ చెప్పే టీచర్ ఒక ఆయన ఉన్నాడు తర్కం చెప్పేటువంటి టీచర్ ఆయన దగ్గర కుర్రాడు చదువుకుంటున్నాడు తర్కం తర్క విద్యార్థి ఒకరోజు పాపం ఉదయాన్నే ఆ గురు పత్ని ఆ గురువుగారి భార్య ఆ పిల్లవాడిని పిలిచి నాయనా మీ గురువుగారు క్షురకర్మకి వెళ్ళారు చెట్టు కింద ఆ రోజులో సేల్వన్స్ లేవు కదా అంతా చెట్టే పీటా చెట్టు అర్థం ఏనే ఉద్దేశం మరి మీ గురువుగారు వస్తానే అభ్యంగన స్నానం చేస్తారు తైల అభ్యంగన స్నానం కనుక నువ్వు వెళ్ళిన ఆయన తైలం తీసుకుని రా అన్నది వాడు తైలం అంటే ఏంటి ఏ నూనె నువ్వల నూనె గుర్తుపెట్టుకోండి కొబ్బరి నూనె కాదు తైలము అంటే తిలల నుండి వచ్చేది తైలం తిలలు అంటే నువ్వులు కాబట్టి ఎక్కడైనా ఎవడైనా తైలము అన్నాడు అనుకోండి కానీ వాడేస్తారు ఆ పదం నీలగిరి తైలం అంటాడు పదాలు వాడతారు అసలు తైలం అని దేనికి వాడాలంటే అసలు నూనె అంటేనే తైలం అని అర్థం నువ్వుల నుంచి వచ్చేది నూనె అది తైలం తిల నుండి వచ్చే తైలం ఇంకేదన్నా వాడాడు అనుకోండి అడ్జెక్టి వాడాలి విశేషణం కొబ్బరి నూనె నూనె అన్నాడు అనుకోండి ఇది నుంచే తైలం కొబ్బరి నూనె అన్నాడు కొబ్బరి నుంచి వచ్చేది ఇట్లా శనగ నోని అన్నాడు అనుకోండి వేరు శనగ నుంచి వచ్చేది అట్లా వాటికంతా అడ్జెక్టివ్ అవసరం విశేషం దీనికి అవసరం లేదు తనైనా తైలం తీసుకుని రా అంటే ఎక్కడ తీసుకొని రావాలి అప్పట్లో గానుగులు ఉండేవి పెద్ద పెద్ద గ్రైండర్స్ వాటి వేసి తిప్పుతుండేవాడు వాడికి పోయినైనా తీసుకొని రా అంటే వాడు పోయినాడు పాపం ఈ గురువు చాలా నిష్ణాతుడు గొప్ప పండితుడు ఈయనకు ఆ గ్రామంలో చాలా పేరు అక్కడ గానుగు తిప్పేటి వాడి దగ్గరికి వీడు పోయి అది కూడా ఒంటెద్దు గానిగా అంటారు దాన్ని దాని గానుగా అంటే ఏంటంటే ఒకే ఎద్దు కట్టి ఉంటాడు దానికి ఒక ఆవు ఒక ఎద్దు కట్టి ఉంటాడు రెండు గట్టరు దున్నే వాటికి రెండు కడతారు దీనికి ఒకటి సరిపోద్ది ఎందుకంటే చిన్నగా కొయ్యి గనుక దాన్ని తిప్పుతూ ఉండేది దాని మీద ఒకడు కూర్చొని తిప్పుతూ ఉంటాడు ఇంకొకరిక్కడ నువ్వులు పోస్తాడు గానుగోలు వాడు నువ్వులు తోస్తూ ఉంటాడు ఒక దశలో తమాషాగా కేక్స్ తయారైపోతాయి దాంట్లో నుంచి తైలం వస్తుంది అడిగాడు ఏమండి పలానా పండితుల వారు మీకు తెలుసు కదా అవును ఆయన ఆయన చాలా గొప్ప పండితులు ఆయన దగ్గర నేను శాస్త్రాన్ని అధ్యయనం చేస్తున్నానండి తర్కాన్ని మా గురుపతిని పంపించింది మా గురువుగారు అభ్యంగాన్ని స్నానం చేయాలి కనుక వారికి తైలం కావాలి అందుకని ఆయన అట్లాగని ఆయన అయితే కూర్చొని ఆయన నిన్నటి తైలం ఉంది కానీ ఇప్పుడు ఫ్రెష్గా తీస్తున్నాము మీ గురువుగారంటే మాకు చాలా భక్తి ఆయనకు ఫ్రెష్గా తైలం ఇస్తాము కూర్చోమన్నారు కూర్చోని మనమైతే ఏం చేస్తామని చెప్పండి ఏదో కూర్చొని అక్కడ వాడు ఎప్పుడు ఇస్తే అప్పుడు వస్తాము అంతే కదా ఎవరైనా అంతే ఇప్పుడు ఉపన్యాసం చెప్పేవాడిని పంపించారనుకోండి కూర్చొని ఉంటాడు లేదు ఆలోచించుకుంటూ ఉంటాడు ఏదో శాస్త్రం ఉపన్యాసం అయ్యి అది తైలం అయిపోతానే ఇది కానీ వచ్చేస్తాడు అదే శృతి మందిలో శ్రోతలను పంపించారనుకోండి వాళ్ళు కూర్చుంటారు కాబట్టి కొస్సేపు నిద్రపోతారు అప్పుడు వాళ్ళు లేపి తైలం ఇచ్చి పంపిస్తాడు ఇదే డిఫరెన్సు వీడు తర్కం చదువుకున్నాడు కదా ఇటులే ఉపన్యాసం చెప్పేవాళ్ళలాగా లేడు శ్రోతలలాగా లేడు శ్రోతలలాగా వింటే హాయిగా విని తరిస్తాడు ఉపన్యాసంలా చెప్పేవాళ్ళలాగా ఉంటే చక్కగా చెప్పి వాళ్ళని రంజింపజేస్తాడు ఇది రెండుగా తర్కం వాడు వీడు కొద్దిసేపు ఏవండి అన్నాడు వాళ్ళని ఎవరిని తిప్పి అతన్ని ఏనైనా అన్నాడు నాకు చిన్న సందేహం సరిపోలే ఎవడికి సందేహం ఉంటుందో వాడు తర్క విద్యార్థి వాడికి జీవితాంతం సందేహాలే తీరవు సందేహాలు తీరావు ఏమిటి ఆయన ఆయనకు జాగ్రత్త పడతా ఉన్నాడు వీడు ఆ పండితుడి దగ్గర తర్కం నేర్చుకుంటానన్నాడు ఆయన చాలా జటిలమైన తర్కం వీడు ఏంటో ఇప్పుడు నా మీద ఏ బాణాలు ఉపయోగిస్తాడని పాపం అతను జాగ్రత్తగానే ఉన్నాడు ఆ గానుగా తిప్పాడు వీడే ఏమిటి ఆ తైలవర్తకుడు ఏమండి ఈ గానుగ తిరుగుతూ ఉంది చూడండివాడు కుర్రాడు పిల్లకొకటి మళ్ళీ తెల్లలు వేశారు అదంతా తైలంగా మారుతుంది ఇదంతా కూడా బాగా అర్థమవుతా ఉంది అది తిరిగితే కానీ తెల్లలు నలిగి బా తైలం రాదు గనక ఆవును గట్టారు దానికి అర్థమవుతాం ఆవు తిరగతా ఉంది ఇది బాగుంది కానీ నాకు అర్థం కాదు ఏంటంటే ఆవు మెడలో గంట ఎందుకుంది ఇది అవసరం తైలానికి ఇది వాడు పోయిన పని ఏంటి అతను బాగా జాగ్రత్త పడ్డాడు ఓరే నాయన వీడికి జాగ్రత్తగా చెప్పకపోతే మళ్ళీ ఏమి అడుగుతాడని నాయన ఏం లేదు నాయన చెప్పక తప్పదు కదా అడిగాడు కదా లేకపోతే గురువుతో ఏం చెప్తాడు నేను మాట్లాడతా అంత సమాధానం చెప్పలేదు వీడు ఏం లేదు నాయన ఉదయం పూట వచ్చావు కదా వేసవికాలం కదా చల్లగా గాలి వేస్తూ ఉంది కదా దానికి తోడుగా గాను కూడా గుండ్రంగా దొరుకుతుంది స్ట్రైట్గా పోదు ఊయలు అది తిరుగుతుంది అట్లా తిరుగుతూ ఉంటే చల్లగా గాలి వీస్తు ఉంటే మంచి వాతావరణం కనుక నాకేదన్నా నిద్ర వచ్చి నేను నిద్రపోతే నేను నిద్రపోతున్నానని ఆవు తిరగకుండా పోతే ఆవు తిరగడం లేదు కనుక గానుగ తిరగదు గానుగ తిరగదు గనక తిలలు నలగవు తిరగ తిలలు నలగవు గనక తైలం రాదు ఈ బాధంతా లేకుండా దాని మెడలో కానీ గంట కట్టేస్తే ఒకవేళ నేను నిద్రపోయినా ఆ తిరుగుతూ ఉంటే గంట టంగ్ టంగ్ టంగ్ అంటుంటుంది మా లోపల ఉంది కదా వింటా ఉంటుంది ఎక్కడైనా అది ఆగిపోయింది అనుకో అప్పుడు మా ఆవిడ వెంటనే వచ్చి బుద్ధి లే అని నేను లేపుతుంది ఓకే అంతకని గట్టాను ఆయన అన్నాడు యుక్తిగా చెప్పాడు సమాధానం ఎందుకంటే వాడికి కావాల్సింది యుక్తే కనుక అయిపోయింది కదా అప్పుడు అన్నాడు వాడు అట్లాగండి చాలా సంతోషం అండి ఆహా ఈ కాలం చేత గోవు గళమ నందు గంట ముగిన సరే పోవాచు అవి కూర్చున్నాడు ఆయన పాపం తొందరగా తొందరగా తిప్పుతా ఉన్నాడు దాన్ని ఎందుకంటే వీడిని తొందరగా వదిలించుకుంటే బాహుణ్ణి కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ లేచాడు సార్ మళ్ళీ ఆయన ఇంకొక సందేహం అండి ఇంకేమి సందేహం ఈ సందేహమే ఇంకొద్ది ఏంటని మీరు గాలిగా వచ్చినప్పుడు మీకు నిద్ర వచ్చి మీరు నిద్రపోతే అది తిరగకుండా ఉంటే మీ ఆవిడ విని అక్కడి నుంచి వచ్చి మిమ్మల్ని లేపి గాను లేపి కార్యక్రమం సాగడానికి ఉపకరిస్తుంది కనుక దాని మెడలో మీరు గంట కట్టడంలో వాస్తవం కనపడతా ఉంది అది చాలా తార్కికంగా ఉంది సహేతుకంగా ఉంది స ఉంది మరి ఇప్పుడు ఏంటి కానీ వాడు బోణి చేశాడంటే కానీతోనే ఉంటాడు ఇంకెప్పటికీ వాడు నోరు తెరిచి బోణి చేశాడంటే తర్కం ఆ తర్వాత అంతా కానీలే కామాలే కానీ ఆవుకు ఒక గుణం ఉన్నది అది దాని లక్షణం మన మనిషి ఇట్లా ఉంటాడు ఇలాగే ఉంటాం కానీ ఆవు కాదు మీరు చూడండి ఇట్లా అంటూ ఉంటుంది ఇప్పుడు ఏంట మీకు నిద్ర వచ్చి మీరు నిద్రపోతూ ఉంటే మీరు నిద్రపోతున్నారనే ఆవు మిమ్మల్ని తిప్పకుండా అది నిలబడే ఉంటే కానీ అది ఇట్లా అనే లక్షణం ఉంది గనక అది ఇలా అంటూ ఉంటే గంట శబ్దం వస్తూ ఉంటుంది కనుక అది తిరుగుతూనే ఉందని మీ ఆవిడ అనుకొని వచ్చి మిమ్మల్ని లేపకుండా పోతే గానుగో తిరగదు గనక తైలం రాదు గనక మీ వ్యాపారం సాకదు గనక ఈ లోపల తైలం రెడీ అతను పాప వర్తకుడు వాడిని బిల్చి రమస్కారం నాయన తైలం పో మరి నా సమాధానం ఏంటి నాయన నువ్వు తర్క పండితుడి దగ్గర తర్కం నేర్చుకున్నావు కానీ నా ఆవు నేర్చుకోలేదు నా ఆవుకు తర్కం రాదు ఒక్కసారి దాన్ని మెడలో కట్టి దాన్ని తోలిన తర్వాత అది పాపం తిరుగుతూ ఉంటదే గాని అది నిలబడి తిరగకుండా తల ఊపి అంటే ఫైలు ముందు పెట్టుకొని రాయకుండా జీతాలు తీసుకునేంత శక్తి దానికి మాత్రం లేదు అర్థమవుతుందే చూసేవాడికి రాసినట్టే ఉంటుంది ఇప్పుడు ఫైలు ముందు పెట్టుకుని ఉన్నాము పెన్నుల చేతుల్లో ఉంది ఎవడైనా చూసినప్పుడు ఎవరు అనుకోండి ఓ ఏదో రాసుకుంటున్నాడు అంటాడు రాసుకోవడం గోక్కోడో ఎవరు తెలుసు పని కావాలి అంత తెలివితేటలు దానికి లేవనైనా ఇదిగో తయారైపోయింది తైలం పోప్పుడు వీడు మాట్లాడిన దాన్ని చూస్తే ప్రతి క్షణం లాజిక్కే ఉంది ఏమన్నా ఉపయోగం అని చెప్పండి సర్వే లౌకికాహ తార్కికా ఈ విధమైనటువంటి తర్కాలే కానీ సత్యం వాటిలో ఉండేట అవకాశం లేదు కాబట్టి అద్వైతం ఒకటే సత్యం అనడానికి కారణం ఏంటంటే శృతి యుక్తి అనుభవము వాళ్ళది కేవలం యుక్తి అది బుద్ధిగతం గనక బుద్ధికి బుద్ధికి మారిపోతా ఉంటది శృతిని అనుసరించింది గనక మారడానికి అవకాశం లేదు అందువల్ల ఇన్ని శాస్త్రాలను ఉటంకిస్తూ చెప్పాల్సి వస్తూ ఉంది ద్వైతవజ్ఞా సుస్థిత అద్వైతే భవే స్థైర్యే తుమానేశ జీవన్ ముక్త వచ్చేసింది ఫలం ప్లీజ్ ద్వైత అవజ్ఞ సుస్థిత అద్వైతే దీహి స్థిరా భవే ద్వైత అవజ్ఞ ద్వైతం ఏదైతే ఉందో వేదరూప ప్రపంచం ఏదైతే మనకు తెలుస్తూ ఉందో దాన్ని ఇప్పుడు మనం నిరాకరించాం ద్వైతం సత్యం కాదని నిరాకరించాం ఈ నిరాకరణం సుస్థిత చేత్ స్టేబుల్గా ఫోమ్గా తయారైపోయిందో సుస్థిత దృఢంగా ఏర్పడిపోయిందో ఏ ద్వైతం అయితే ఉందో ఇది సత్యం కాదు అని మనం దాన్ని నిరసించాం కదా నిరాకరించాం కాదు ఈ ఈ నిరస్త భావం నిరాకరణ భావం ఎప్పుడైతే దృఢమైపోయిందో అద్వైతే అద్వైతము నందు ధీహి బుద్ధి స్థిరా భవే అది ఎప్పుడైతే అసత్యమైనటువంటి ద్వైతం దృఢంగా నిరాకరించబడుతుందో దృఢంగా అంటే సంశయం లేకుండా నిస్సందేహంగా మన మనసులో ఎప్పుడైతే ద్వైత భావన అసత్యమని తెలుసుకొని ద్వైత ప్రపంచం అసత్యమని తెలుసుకొని దానిని బుద్ధిలో నిరాకరించి ఈ భావన దృఢమైపోతుందో అప్పుడు అద్వైతి సత్యమైనటువంటి అద్వైతము నందు ధీహి స్థిరా భవేత్ స్థిరా భవే సో ది నాలెడ్జ్ ఆఫ్ నాన్ డ్యువల్ బ్రహ్మన్ ద బ్రహ్మన్ వన్ వితౌట్ సెకండ్ ది నాలెడ్జ్ ఆఫ్ నాన్ డ్యువల్ బ్రహ్మన్ బి స్టేబుల్ అండ్ ఫోమ్ సుస్థిత సుస్థిత అంటే సుష్ఠు స్థితాభవే ఎప్పుడైతే దృఢంగా అద్వైత భావన ఈ అసత్యము అనేది బుద్ధిలో దృఢమైపోయినప్పుడు అద్వైతమునందు బుద్ధి స్థిరపడిపోతుంది ఎప్పుడైతే అద్వైతం అసత్యమో ఇక మిగిలింది అద్వైతమే అద్వైతమే సత్యం గనక కాబట్టి పృథగ్భూతే ఈ భూతజానమునందు సదద్వైతం పృథగ్భూతే కాబట్టి ఆ చైతన్యాన్ని వేరు చేసిన తర్వాత ఆత్మస్వరూపాన్ని ఇది భూతములన్నీ కూడాను మిథ్య అసత్యమని నీకు తెలిసిపోయినప్పుడు సత్యమైనటువంటిది ఆత్మే అనేటువంటి ఇరుక సదృపచైతనం అనేటువంటి ఇరుక అంత స్థిరపడిపోతుంది స్థైర్యే తుమానేషైర్యే యేష ఆ భావనయందు ఏ భావనయందు ద్వైతము అసత్యము అనే దృఢ భావన ఆ తరువాత బుద్ధిలో ఏర్పడేటువంటి అద్వైతమే సత్యము అనేటువంటి దృఢభావన తే ఇవి ఎప్పుడైతే స్థిరపడిపోతాయో బుద్ధిలో ద్వైతము అసత్యము అద్వైతమే సత్యము అనేది ఎప్పుడైతే స్థిరపడిపోతుందో ఏషన్ పుమాన్ ఏషుమాన్ ఏష పురుషుడే ఈ సత్యాన్ని ఎవడైతే తెలుసుకున్నాడో ఏషహుమాన్ పుమాన్ యేషన్ వాడే జీవన్ముక్త ఇది ఈర్యతేర్యతే జీవన్ముక్త ఇది ఈర్యతే వాడు జీవన్ముక్తుడు అని ఇది ఈర్యతే చెప్పబడుతూ ఉన్నాడు థ్యాంక్ ఏం లేదు కాబట్టి ఎప్పుడైతే ఈయన ఈ పంచభూత వివేకం వల్ల ద్వైతం అసత్యం అని తెలిసిపోయిందో ఎంత దృఢంగా నాటుకుపోయింది ఇది కేవలం వ్యవహారిక మనుగడే వాస్తవం కాదు ఇది సత్యం కాదు అనేటువంటిది దృఢంగా నిలిచిపోయింది గనక ఇప్పుడు దాని ఫలితంగా బుద్ధిలో సుస్థిరంగా అద్వైత భావన ఏర్పడిపోతూ ఉంది ఎవరి బుద్ధిలో అయితే సుస్థిరంగా అద్వైత భావన ఉందో ద్వైత భావన ఆవిరైపోయిందో అటువంటి వాడు ఏషు పుమాన్ జీవన్ముక్త He హీఈస్ లిబరేటెడ్ వై లివింగ్ జీవించి ఉండగానే ముక్తుడు చూసారు ఎంత డిఫరెన్స్ ఆయన నమ్ముకో ఏం నమ్ముకో అంటే నువ్వు చూస్తూ ఉండాలి ఇది అట్లా కాదు ఇక్కడే హియర్ ఇట్ సెల్ఫ్ అప్పుడు అక్కడ కాదు సార్ ఇప్పుడు ఇక్కడే నీ జీవితంలో చూడవచ్చు నువ్వు జీవన్ ముక్త జీవించి ఉండగానే ముక్తుడు ఈ దేహంలో ఉన్నప్పుడే పిండస్తోపి ప్రత్యేగాత్మ సర్వవ్యాపీ bhavati. కాబట్టి ఈ దేహంలో ఉన్నప్పుడే నేనంతటా నిండి నిబిడీకృతమైనటువంటి చైతన్యాన్ని అనేటువంటి జ్ఞానం సహేతుకంగా గురుకృపచేత నీకు అందుతుంది అది అక్కడ కనుక స్థైర్యే తస్య ఉపమాష జీవన్ముక్త ఇది ఈర్యతే ఈర్యతే అంటే ఎవరి యొక్క జ్ఞానం అయితే దృఢంగా నిలిచింది అది సుస్థిరా భవేత్ స్థిరా భవేత్ సుస్థిత చేత్ అది ఇంపార్టెంట్ అంటే యశ ప్రజ్ఞ స్థిరా భవేత్ ఎ ప్రజ్ఞ స్థిరా భవత్ సీవన్ముక్త ఇష్యే ఇష్యతే కాబట్టి ఎవరి ఈ ప్రజ్ఞ అద్వైత ప్రజ్ఞ ఎవరి అయితే సుస్థిరంగా ఉంటుందో అటువంటి వాడు జీవన్ముక్తుడు అని చెప్పబడుతూ ఉన్నాడు స్థితిపాప్య విముహ్యతి స్థిత్మంతకాలేపీ బ్రహ్మ నిర్వాణమృచ్తే యదా ఏషా జ్ఞాననిష్టూయతే ఇక్కడ జ్ఞాననిష్ట స్థుతింపబడుతోంది ఈ జీవన్ముక్తుడు ఉండడే జీవించి ఉండగానే ముక్తుడు అంటే ఈ దేహంలో ఉండినా దేహానికి పరిమితుడు కాడు ఆకాశం కుండలోనే ఉండినా ఆకాశం గనక జ్ఞానం కలిగి మాట్లాడితే నేను కొండక పరిమితమైన దాన్ని కాను నేను అంతటా వ్యాపించి ఉన్నాను అని ఎట్లాగైతే అంటుందో ఈ దేహంలో తాను వండినా ఈ దేహానికి నేను పరిమితమైనటువంటి వాడిని కాదు దేహం లోపల నేనున్నాను బయట నేనున్నాను అంతటా నేనున్నాను అంతః బహిహే చ సర్వం ఆత్మ నారాయణస్థి అంతటా ఉండేటువంటి పరమాత్మ స్వరూపమే నేను దేహానికి పరిమితమైనటువంటి కాను కాబట్టి నేనుంటే దేహం ఉంది నేను ఉండడానికి దేహం అవసరం లేదు కాబట్టి నేనున్నాను దేహం ఉంది దేహం ఉండదు నేనుంటాను అది నాలెడ్జ్ క్లియర్ అది నాలెడ్జ్ కాబట్టి స్థితా భవేత్ అన్నాడు కదా స్థిర అందువల్ల నేను అన్నాను యశ్వ్రజ్ఞ ప్లీజ్ స్థితాభవేత్ అన్నాను చూసారా స్థిరా భవే స్థితాభవేత్ యశ ప్రజ్ఞ ఎవరి ప్రజ్ఞ స్థిరంగా ఉంటుందో స్థిమితంగా ఉంటుందో స్థితమై ఉంటుందో ప్రజ్ఞ స్థితమయ్యిందో గనక ఈ అతడు జ్ఞాని అతడు జీవన్ముక్తుడు హే కృష్ణ స్థితప్రజ్ఞ కమాధిస్త కేశవ స్థితీ కం ప్రభాషేత కం ఆశీత ప్రజేత కిం భగవాన్ నాకు చెప్పు రెండవ అధ్యాయంలో సాంఖ్యంలో ఆ స్థితప్రజ్ఞుడు ఎవరి ప్రజ్ఞ అయితే స్థిరంగా ఉందో అంటే ఈ ద్వైత ప్రపంచం అంతా కూడా మిథ్య అని అద్వైతం ఒకటే సత్యమని అదే సదద్వైతం అనేటువంటి జ్ఞానం ఎవరి అయితే సుస్థిరంగా నిలిచిపోయిందో స్థిత యశ ప్రజ్ఞ స్థిత భవేత్ వాడు స్థిత ప్రజ్ఞుడు ఉంటాడు తెలియజేయమని అడిగాడు అర్జునుడు అక్కడ ఏదైతే బోధించాడో యాభై శ్లోకం దగ్గర నుంచి డెబ్భై శ్లోకం వరకు సాంఖ్యంలో అధ్యాయాంతం వరకు అది స్థితప్రజ్ఞ వైభవం అదే జీవన్ముక్తుని యొక్క వైభవం గనక అక్కడే లాస్ట్లో చివర దాన్ని సమాప్తం చేస్తూ స్థితప్రజ్ఞ వైభవాన్ని భగవద్గీత సాంఖ్యయగంలో నడే ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ హే పార్థ ఆ బ్రాహ్మీస్థితి అంటే ఏమిటి అడిగావు కదా జీవన్ముక్త స్థితి ఏమిటి అడిగావు ఏషా ఇదే ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ న ఏనాం ప్రప్య విముహ్యతే స్థిత్స్యాం ్రహ్మ నిర్వాణం రుచతి కాబట్టి ఏషా ఏషా ఈ విధంగా ఇదే ఏష అంటే యథోక్త యథా ఉక్త యథోక్త ఇప్పటి వరకు నేను చెప్పాను చూడు ఏది ఏది పంచభూత వేగం శ్లోకం ఫ్రమ్ భగవద్గీత అర్థవుతుంది <coughs> యేషా బ్రాహ్మి స్థితి పార్థ అంటున్నాడు అక్కడ కృష్ణుడు ఈయనదే యేషా యథోక్త ఇప్పటి వరకు చెప్పిందంత ఏదైతే ఉందో అటు సాంఖ్యంలో కానివ్వండి ఇటు పంచభూత వివేకంలో కాని బ్రాహ్మి స్థితి బ్రాహ్మి బ్రాహ్మి స్థితి బ్రాహ్మి సప్తమి సెవెంత్ కేస్ బ్రహ్మమున్నందు బ్రాహ్మి సప్తమి విభక్తి సెవెంత్ కేస్ బ్రాహ్మీ బ్రహ్మము అందు స్థితి బ్రాహ్మీ స్థితి ఇప్పుడు అర్థమైంది బ్రాహ్మీ స్థితి ఆ బ్రహ్మములో తాను బ్రహ్మముగా ఉండేటువంటి స్థితి ఏషోక్త ఇప్పుడు వరకు చెప్పినటువంటిది ఏదైతే ఉందో ఇదే బ్రాహ్మీ స్థితి పార్థ నైనా ప్రాప్య విముహ్యతి ఇంట్ బ్యూటీ నైనా ఏనా నైనా ఏనా స్థితిం అంటే బ్రాహ్మీ స్థితి ప్రాప్య ఏనా స్థితి ప్లీజ్ ఏనా నా పక్కన పెట్టండి నైనా ఉంది అక్కడ ఏనాం నాది ఏనాం స్థితిం ఈ బ్రాహ్మీ స్థితి ప్రాప్య ఇది గనక లభించింది అంటే ఇది గనక ప్రాప్తించింది అంటే విముహ్యతి నా ఆ లైన్లో ఫస్ట్ ఉన్న చూడండి నా ఏనాం నైనాం కాబట్టి ఏనాం స్థితిం బ్రాహ్మీ స్థితి ప్రాప్య లబ్ధువా ఇటువంటి బ్రాహ్మీ స్థితి బ్రహ్మమునందు ఉండేటువంటి స్థితి కనుక బ్రహ్మమునందు బ్రహ్మముగా ఉండేటువంటి స్థితి కనుక ప్రాప్తించిందంటే ఆ తరువాత విముఖ్యతి నా విముఖ్యతి అంటే నా వ్యామోహం ప్రాప్నోతి వాడు మళ్ళీ వ్యామోహాన్ని పొందడు విముఖ్యతి నా వ్యామోహాన్ని పొందడు వ్యామోహం ఏంటి సత్యాన్ని అసత్యంగా అసత్యాన్ని సత్యంగా చూడడం మోహం గనక విశేషించినటువంటి మోహం ఈ వ్యామోహం అంటే ఏదైతే సత్యమో దాన్ని అసత్యంగా చూడడం సద ద్వైతాన్ని ఏదైతే అసత్యమో దాన్ని సత్యంగా చూడడం ద్వైతాన్ని ఇటువంటి పరిస్థితికి ఇంకా రానే రాడు ఇది స్థిత్వ ప్లీజ్ అస్య అంతకాలేపి ఓ బ్రహ్మ నిర్వాణం రుచ్చతి అంత్యకాలేపి ఈ స్థితి ఈ బ్రాహ్మీ స్థితి అంటే బ్రహ్మమునందు ఉన్నటువంటి స్థితి బ్రాహ్మీ బ్రహ్మమునందు ఉన్నటువంటి స్థితి నేనే బ్రహ్మం అనేటువంటి భావన జీవించుండగా కలిగితే జీవన్ ముక్తుడవుతాడు లేదు అలా కలగలేకపోయినా దాంట్లోనే ఉంటాడు గనక మననం చేసుకుంటూ చివరి దశలో ప్రాణోత్క్రమణ సమయంలో ప్రాణం పోయేటువంటి సమయంలో ఆ జ్ఞానం కలిగితే కూడాను అంతకాలేపి బ్రహ్మ నిర్వాణం రుచ్చతి వాడు బ్రహ్మ నిర్వాణమును రుచ్చతి గచ్చతి పొందుతూ ఉన్నాడు రుచిదంటే గచ్చేది ప్రాప్నోతి వాడు ఇది ఇది అసలు అంత్యకాలములో ఆ జ్ఞానం కలిగిన వాడు తరించిపోతాడంటే ఎవడైనా తరించవచ్చు కదా ఎవడైనా తరించవచ్చు కదా ాగా అర్థం చేసుకోండి ఇప్పుడు మనం చేస్తున్నామే ఈ ప్రయత్నాలు ఇవి ఎప్పుడు వృధా కావు భగవంతుడి కోసం చేసే ప్రయత్నాలు వృధాపోవు పెద్దగా సాధనలు చేయలేకపోయినా అటువంటి అవకాశం లేకపోయినా జీవితంలో ఈ వింటారు చూచారా ఇవన్నీ కూడా లోపల భద్రపరబడి ఉంటాయి ఒక్కొక్కసారి పుణ్యపల పరి పరిపక్వం చేత మనం దేహాన్ని వదిలేటప్పుడు కూడాను ఈ భావను స్ఫురిస్తే టక్కని తరించిపోయే అవకాశం ఉంటుంది అందుకని ఎందుకు వినాలా శాస్త్రం అంటే ఎందుకే వినాలా ఈ భావాలే మనల్ని తరింపజేసేది అంత్యకాలేపీ అంత్యకాలేపీ ఈ మాట గీతలో స్వామి చాలా నిగూఢంగా ఉంది అంత్యకాలంలో కలిగినా కూడా తరించిపోవచ్చు అనేటప్పుడు తరించచ్చు అదే కదా పరీక్షిత విషయంలో మొన్న భాగవతంలో సుఖబ్రహ్మ నాకు ఏడు రోజులే ఉంది నేను మరణిస్తానంటే నవ్విన కారణం అదే నవ్విన కారణం అదే ఎందుకో తెలుసా సుఖబ్రహ్మ మనసులో వేరే ఉంది ఆయన మనసులో వేరే ఉంది ఎందుకని ఎంత అదృష్టవంతుడు అయ్యా శుకుడు ఏ పరీక్షత్ ఎంత అదృష్టవంతుడివి నీ స్టేట్మెంట్లో నాకు ఏదో కనపడతా ఉంది నాయన ఏం కనపడతా ఉంది ఏ భగవాన్ ఏం కనపడతా ఉంది మీకు ఏడు రోజులలో ప్రాణం పోతానంటున్నావు నువ్వు కదా నా ప్రాణం ఏడు రోజుల్లో పోద్ది ఎందుకంటే శాపం ఉంది కనుక శృంగి శాపం ఉంది కనుక ఏడు రోజుల్లో నేను మరణిస్తాను అని నువ్వు చెబుతున్నావు ఎంత అదృష్టవంతుడయ్యా అదేంటిది నీకు ఏడు రోజుల గ్యారంటీ ఉంది కదా మాకు లేదే సి పాయింట్ నీకు ఏడు రోజులు గ్యారంటీ నువ్వే చెప్తాను కదా ఏడు రోజులు ఉంటా నేను ఏడు రోజు చచ్చిపోతాను అంటున్నావు ఎవడైనా చెప్పగలమా చెప్పండి కాబట్టి మరుక్షణం ఏం జరుగుతుందో తెలియనటువంటి అనూహ్యమైనటువంటి పరిస్థితుల్లో ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ప్రతి మనిషి జీవిస్తూ ఉంటే నాకు ఏడు రోజుల తర్వాత వస్తుంది మరణము అని నువ్వు చెప్తున్నావు పరిస్థితు హౌ ఫార్చునేట్గా ఎంత అదృష్టవంతుడు నువ్వు మేము చెప్పలేం కాబట్టి ఏడు రోజులు నీకుందనక అంత్యకాలేపీ ఏ చివరి దశలో కూడా ప్రణోత్క్రమణ సమయంలో కూడాను ఈ జ్ఞానం కలిగితే ధరించిపోవచ్చని శాస్త్రం అందించేటప్పుడు ఏడు రోజులు నీకుంది నువ్వు తరించకపోయే ప్రశ్నే లేదు ఎందుకని చెప్పేవాడిని నేను గనక సుఖబ్రహ్మ అది పాయింట్ అంటే గురువుకి తన దగ్గరుండేటువంటి జ్ఞానం మీద అంత విశ్వాసం అకుంఠితమైనటువంటి విశ్వాసం ఈ జ్ఞానం ఏదైతే నాకు అమృతత్వాన్ని ప్రసాదించగలిగిందో అది నా బిడ్డకు కూడా ప్రసాదిస్తుంది అనేటువంటి ఒక స్థైర్యం ధైర్యం ఇది ప్రమాణజనితం ప్రమాణ ఫలం కాబట్టి శాస్త్రమైనటువంటి ప్రమాణం మనకు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయం అది కాబట్టి ఏషా బ్రహ్మీస్థితి పార్త నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వాస్యం అంతకాలేపీ బ్రహ్మ నిర్వాణం ఋచ్చతి ఓ ఇక్కడితో ఇది మనకు భగవద్గీతలో కూడా నేను రాశాను మీరు చదివారు ఎంత బాగుంది విద్యారాణ్య స్వామి కంక్లూడ్ చేస్తూ అంత్యకాలం అంటే ఏంటి అని క్వశ్చన్ వేశాడు మళ్ళీ ఏదంత్యకాలం కమాన్ సద్వైతే నృతే ద్వైతేదన్యోన్యక వీక్షణం తస్యాంతకాళస్తేద బుద్ధిరే నేతర అయా అయ్యా అంత్యకాలము అంటే దేహంలో ప్రాణం ఉన్నంతవరకు దేహం చరిస్తుంది ఈ ప్రపంచంలో ప్రాణం పోయ్యే సమయం ఏదైతే ఉందో ప్రాణోత్క్రమణ స్థితి అది అంత్యకాలం అని అందరూ అనుకుంటూ ఉంటారు కదా ఏనంటాడు అది అంత్యకాలం కాదండి ఆయన ఉద్దేశం ఏముందో మనసులో విద్య నిమికి ఇది అంత్యకాలం ఎట్లా అవుతుంది అంత్యకాలం అంటే ఆ కాలంతో అది అంతమైపోవాలా ఎక్కడ అవుద్ది వాడు మళ్ళీ పుడతాడు కదా పుట్టాడా జ్ఞానం లేనాడు జన్మకు మళ్ళీ ఉండ ఈసారి జన్మలో అంత్యకాలం ఎప్పుడైతే పుట్టాడో చావాలి కదా అది అంత్యకాలం అట్లా నువ్వు చెప్పేటట్టుగా ప్రాణం పోవడం అనే కదా అయ్యేటట్లయితే ఇదే ఎట్లా అంత్యకాలం క్రిటికల్ నెక్స్ట్ జన్మ కూడా అంత్యకాలం మళ్ళీ మళ్ళీ తర్వాత జన్మ అంత్యకాలం తర్వాత జన్మ అంత్యకాలం ఆ జన్మ అంతం కావాలంటే ప్రతిరోజు నిద్రపోతూ ఉండాలి కనుక ప్రతి నిద్ర అంచకాలమే కాదు అందువల్ల సదద్వైతే సత్ అద్వైతే అద్వైతం ఏదైతే ఉందో అది సత్ జ్ఞానం సత్యం అద్వైతే సత్ సదద్వైతే అన్నుతే ద్వైతే ద్వైతం అసత్యం అద్వైతం సత్యం సతద్వైతే అనృతే ద్వైతే ద్వైత ప్రపంచం ఏదైతే ఉందో ఇది అనిత్యం అసత్యం యత్ అన్యోన్యక్యవీక్షణం అన్యోన్యక్య వీక్షణం పరస్పరం అంటే ఏదైతే సత్యమో అది అసత్యమని ఏదైతే అసత్యమో అది సత్యమని ఇది ఒక అర్థం ఇంకొక అర్థం ఏంటంటే ఆ రెండింటిని చూస్తూ పోవడం అది సత్యము ఇది అసత్యము అది అసత్యం ఇది సత్యం అసత్యం అప్పుడు మళ్ళీ రెండే ఉంటాయి అదొక భావన అంటే ఈ రెండింటి యొక్క పరస్పర ఐక్యం ఏదైతే ఉందో అది భేదం కదూ భేద బుద్ధి ఏవా ఆ విధమైనటువంటి భేదబుద్ధే ఇది వచ్చుకోండి ఇది సత్యము అది అసత్యము అన్నప్పుడు రెండున్నాయా లేదా ఇది జ్ఞానము అది అజ్ఞానము రెండున్నాయా లేదా ద్వైతమే కదా అది అద్వైతం ఎట్లా అవుతే అందుకని జ్ఞాపకం చేసుకోండి మీకు ఉపదేశాలంలో చెప్పానా జ్ఞానవర్జిత అజ్ఞానహీన చిాతుమంతరం కదా జ్ఞానమస్తికిం జ్ఞాతుమంతరము జ్ఞానము కాదు అజ్ఞానము కాదు అజ్ఞానం ఉన్నప్పుడు జ్ఞానం అనాలి అవిద్య ఉంది కనుక విద్య అన్నారా విద్యా విద్యాలకి ఏదో అది కాబట్టి ఈ ద్వైతం ఎక్కడైతే అంతరించిపోతా ఉందో భేద బుద్ధి ఏవ తేద బుద్ధి ఏవ అంతకాల అది డెఫినిషన్ అంత్యకాలం అంటే ఏంటంటే భేద రూప ప్రపంచం నీ బుద్ధిలో ఎక్కడైతే అంత్యమైపోతా ఉందో అంతమైపోతూ ఉందో ఎక్కడైతే అఖండ రూపమైనటువంటి అద్వైత స్థితి నిలిచిపోతూ ఉందో అది ఈ భేద రూపం అంతం కావడమే ద్వైత బుద్ధి అంతం కావడమే అంతకాల చర నా చేతర మరొకటి మాత్రం కానీ కాదు అది కాబట్టి ఎప్పుడైతే నువ్వు మేల్కున్నావో స్వప్నంలో ఉన్నటువంటివన్నీ కూడా లేనివే అవుతూ ఉన్నాయి ఇది జ్ఞానం ప్రబోధ సమయే కాబట్టిత్కృతం స్వప్న వేళాయాం ఇప్పుడు నిద్రపోయేటువంటి సమయంలో ఏవేవైతే చేస్తామో ఎత్కృతం స్వప్న వేళాయాం తది అది తస్య సుప్త ఉత్తస్య ఆ నిద్ర నుంచి మేలుకున్న తరువాత కిం స్యాత్ ఎక్కడ ఉంది గనక నువ్వు నిద్రపోతూ కలగంటూ ఉన్నంతవరకే ఉన్నాయి ఒక్కసారి మేలుకొన్న తర్వాత అవి గనక ఆ ద్వైత నిద్ర నుండి మేలుకొని అద్వైత జాగరణలోకి వచ్చినప్పుడు ద్వైత ప్రపంచం ఉపశమిస్తూ ఉంది గనక అదే ద్వైత ప్రపంచస్య అవిద్యాకృతత్వా విద్య యాత దుపశమ సత్ కాబట్టి ద్వైత ప్రపంచం దుఃఖభూయిష్టమైనటువంటి ఈ ప్రపంచం అంతా కూడాను అవిద్య చేత అజ్ఞానం చేత ఏర్పడింది ఎప్పుడైతే జ్ఞానం వస్తూ ఇదంతా కూడాను తొలగింపబడుతూ ఉంది ప్లీజ్ తస్మిన్ కా్రాగమ అదివా ఒకవేళ అట్లా కాకపోతే ఇదోండి ఇప్పుడు ఇచ్చాడు కదా భావన అంత్యకాలం అంటే ఏంటో కొత్త నిర్వచనం ఇచ్చాడు ఒకవేళ అట్లా కాదనుకుంటావా ఓకే పర్వాలేదు ఎద్వా ఒకవేళ అట్లా కాకపోతే కాల ప్లీజ్ అంతకాల ప్రాణస్య వియోగ చూడండి యద్వాడు ఇప్పుడు నేను చెప్పాను కదా ద్వైత ప్రపంచం ఉపశంచ ఉపశమించిపోవడమేనని అది అంతకాలం అంటున్నాను దట్ ఈస్ మై డెఫినేషన్ ఒకవేళ మీకు తెలిసిందేంది అంతకాలం అంటే అంత్యకాలం అన్నప్పుడు దేహం పడిపోతూ ఉండడం చావు అనుకుంటున్నారు పోని అట్లా అనుకున్న యద్వా అంతకాల అలాగే అనుకున్నప్పటికి కూడాను ప్రాణస్య వియోగ ప్రసిద్ధిత అస్తు కాబట్టి ప్రాణం దేహం నుండి విడిపోవడమే దేహం నుంచి ప్రాణం విడిపోవడమే అంత్యకాలము అని గనక మీరు అనుకుంటే తస్మిన్ కాలేపీ పోని ఆ కాలంలో కూడా ఎక్కడైతే కన్ను శాశ్వతంగా మూతబడిపోతూ ఉందో ఎక్కడైతే ప్రాణం పోతూ ఉందో ఎక్కడ జీవితం అంతరించిపోతూ ఉందో అప్పుడు కూడాను భ్రాహే గతాయా పోని ఆ సమయంలో అయినా సరే భ్రాంతి ఏది ద్వైత భ్రాంతి ఎప్పుడైతే దూరం అయిపోయిందో గతాయా పోయిందో పునరాగమ నా మూడో లైన్లో నా భ్రాంతే ముందు నా ఉంది కదా నా పునరాగమ పునః ఆగమన నా పునః ఆగమన అంటే పునర్జన్మ మళ్ళీ తిరిగి జన్మ ఎత్తడం అనేటువంటిది ఉండదే ఉండదు కాబట్టి నేను చెప్పినట్టుగా ద్వైతము ఉపశమింపబడి ద్వైత ప్రపంచం బుద్ధిలో నుంచి సు చక్కగా తుడిచివేయబడి అద్వైత జ్ఞానం సుస్థిరమైపోయింది అంటే అది అంత్యకాలం ద్వైతానికి అంతం బలకడమే అంత్యకాలం అని నా నిర్వచనం లేక మీరు అలా కాకుండా చనిపోయేటప్పుడు కదా అంత్యకాలం అని మీరు అనుకుంటే అప్పుడైనా కూడాను ఆ సమయంలో గనక భ్రాంతి గనక పోయిందంటే భ్రాంతి ఎప్పుడైతే పోయిందో భ్రాంతి కారణంగా ఏర్పడిన కార్యమే సంసారం గనక ఇదే జన్మ గనక మళ్ళీ జన్మ వచ్చేందుకు అవకాశం లేదు పునరాగమీన్ భువి మూర్ఛి త్యజత్య ప్రాణాన్ భ్రాంతిర్న సర్వ ఇటువంటి జీవన్ముక్తుడు అయినా ఇటువంటి జీవన్ముక్తుడు అతనికి కూడా దేహం ఉంది కదా అదే మనకు జీవన్ముక్తుడికి తేడా ఏంటంటే జ్ఞానికి మనకి ఈ దేహం మనము అనుకుంటూ ఉంటాం కనుక అహం కర్త అహం భోక్త అహం సుఖీ అహం దుఃఖీ అని మనం అనుకుంటూ ఉంటాం కానీ ఈ దేహం నేను కాను నేను అంతటా వ్యాపించి ఉండేటువంటి అనేటువంటి జ్ఞానం సుస్థిరంగా జ్ఞానికి ఉంది అతడు జీవన్ముక్త కదా ఇక్కడ ఈ జీవన్ముక్తుడికి కూడా దేహం ఉంది కాదు వదులుతున్నాడా లేదా ఈ దేహాన్ని ఈ దేహాన్ని వదిలేటప్పుడు ఎక్కడ వదలాలి జ్ఞాని ఇదొక నోషన్ జనంలో జ్ఞాని అనేవాడు ఇట్లా చనిపోవాలి జ్ఞాని అనేవాడు ఇట్లా చనిపోవాలి ఇక్కడ చనిపోవాలి ఇలా చనిపోవాలి ఇక్కడ చనిపోవాలి అంటే జ్ఞాని చనిపోతాడు అనే నిర్ణయమే వెరీ బ్యాడ్ కంక్లూషన్ దా జ్ఞాని చనిపోయేవాడు కాడు దేహం పోతా ఉంది తనకేమి సంబంధం కుండ ఎక్కడ బగిలింది అనేది కాదు ఇంపార్టెంట్ కొండలో ఉండే ఆకాశానికి జ్ఞానం కలిగిందా లేదా అనేది ఇంపార్టెంట్ నేను ఘటాకాశం అని బాధపడుతూ ఉండిందే అది మహాకాశం అని తెలుసుకున్నదా లేదా విశాల ఆకాశం అని తెలుసుకున్నదా లేదా అనేది సమస్య అంతేగాని కుండతో తాడాత్మ్యం చెందితే ఆ కుండ ఎక్కడ బగిలిందని బాగా అర్థం చేసుకోండి కానీ చాలా మంది ఏమనుకుంటారంటే ఏంటండి అంత మహాజ్ఞాని అంత నికృష్టంగా చనిపోయాడు ఎట్లా నికృష్టం అని కోమలో ఉన్నాడు అంటాడు ఉన్నారు మహాత్ములు కోమలు కోమల ఉంటే ఏమైంది కోమలో ఉండేది మనసు సార్ ఆయన కోమాలో ఉన్నాడు అన్నప్పుడే మన దగ్గర ఎంత అజ్ఞానం ఉందో మనకు అర్థమైపోయింది ఎందుకని నీ ఉండేది మనసు ఆయన మనసు నువ్వు నిర్ణయం చేస్తూ ఉండవు ఒకవైపు ఆయన మనసు అంటావు ఒకవైపు ఆయన జ్ఞాని అంటావు క్యా బాధ కాబట్టి ఎక్కడ చనిపోవాలా ఎప్పుడు సరిపోవాలా నో ఒక పుణ్యకాలంలో మనిషి పోవచ్చు కానీ జ్ఞానికి పుణ్యకాలం క్వశ్చనే లేదు జ్ఞానికి పుణ్యకాలం అనే క్వశ్చనే లేదు కారణం పుణ్యకాలమేది పాపకాలమేది సార్ ఆయన కళాతీతుడు కాలాతీతుడిని పుణ్యంలోకి పాపంలోకి తీసుకొస్తావేంటి మళ్ళీ ఇది అందువల్ల కాశీలో తెచ్చుకోవాలనే వాళ్ళు కొందరు వాటికన్నిటికీ ఫుల్ స్టాప్ అది శాస్త్రం అంటే ఇప్పుడు ఎవడన్నా వచ్చి స్వామిజీ మీకు సిక్స్టీ వచ్చింది కదా నాకు కూడా సిక్స్టీ వచ్చింది మన ఇద్దరం కలిసి కాసిపోతాం రండి అన్నాడు దేనికయ్యా అక్కడ చచ్చిపోతాం రండి ఆడిపోతే చచ్చిపోతామో లేదు తొంభై వరకు బ్రతుకుతాము ఇక్కడే ఉంటే వీళ్ళ మధ్యలో బాధంపేస్తారు ఇక్కడ ఉండమే మంచిది ఎందుకంటే అది ఎక్కడంటున్నాను నేను దీనికి కాలం ఎక్కడ దేశం ఎక్కడ అనౌఖ్యమైన అందువల్ల ఎంత అద్భుతమైన శ్లోకం అది సన్ అయ్యా నీరోగ అంటే రోగం లేకుండా ఉండడం అరోగ నీరోగ అంటే అరోగ నిరోగ సన్ ఏ రోగం లేకుండా ఆరోగ్యంగా ఉండి చచ్చిపోయినా అంటే దేహాన్ని త్యజించినా నీరోగ నీరోగ సన్ ఉపవిష్టో ఉపవిష్ట అంటే హాయిగా కూర్చొని ప్రాణాన్ని వదిలేసిన ధ్యానంలో కూర్చొని వదిలేశాడండి ప్రాణం అంటే ఆరోగ్యవంతుడై ప్రాణాలు వదిలేసిన హాయిగా ఉపవిష్డై ప్రాణాలు వదిలేసిన రుగ్నో రుగ్ రుగ్న అంటే వ్యాధులతో బాధపడుతు అంటే రోగి రుగ్న అంటే రోగి రుగ్నోవా ఒకవేళ భయంకరమైనటువంటి వ్యాధి వచ్చి చచ్చిపోవచ్చు హాయిగా కూర్చొని మరణించవచ్చు ఒక అర్థం చేసుకోండి జ్ఞానిస్థితి హాయిగా కూర్చొని మరణించవచ్చు అలా ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటూ మరణించవచ్చు ఆరోగ్యంతో ఉండి మరణించవచ్చు లేదా అనారోగ్యంతో మరణించవచ్చు విలుటన్ భువి భూన్ వా భూమి భూమి మీద విలుటన్ దుర్లు పొర్లుతూ ఆ భూమి మీద పొర్లుతూ చచ్చిపోవచ్చు అంటే ఆరోగ్యంతో కళ్ళు మూసిన కూర్చొని ప్రశాంతంగా కళ్ళు మూసిన రోగంతో కళ్ళు మూసిన ఏ కారణం చేతనైనా భూమి మీద దొర్లుతో కళ్ళు మూసిన మూర్చితో మూర్చిత వా ఒకవేళ కోమాలో ఉండినా సరే కోమాలో ఉండి కళ్ళు మూర్చిన్యజత్యేష జీవన్ముక్త ఏషీవన్ముక్త ప్రాణాన్ త్యజతి ప్రాణాన్ త్యజతి ఆరోగ్యంగా ఉండి దేహాన్ని వదిలేసిన ప్లీజ్ లేక ప్రశాంతంగా కూర్చొని దేహాన్ని వదిలేసినా లేదా రోగంతో ఉండి దేహాన్ని వదిలేసిన లేదా భూమి మీద పొరలాడుతూ దేహాన్ని వదిలేసినా ముర్చుతోవా లేదు ఒక కోమా స్టేజ్లో ఉండి దేహాన్ని వదిలేసిన యశహా జీవన్ముక్తుడు ప్రాణాంత్యజతి ఆయన ప్రాణాలు విడిచిపెట్టేస్తున్నాడు అంతేగాని దానివల్ల ఆయనకు వచ్చే నష్టమేమి లేదు ఎందుక నష్టం లేదు బ్రాంతిహి సర్వదా భ్రాంతి నా అది ఇప్పుడు ఆయనలో భ్రాంతి లేదు అజ్ఞానం లేదు కాబట్టి దేహం పోతా ఉంది దేహాన్ని చూస్తూ ఉన్నాడు చూసేటువంటి నేను చూడబడేదానికన్నా అన్యంగా ఉన్నా ఈ దేహం ఎలా రాలిపోతూ ఉందని కూడా నాకు తెలుస్తు ఉంది ప్రాణాలు పోతూ ఉన్నాయని కూడా నాకు తెలుస్తుంది ప్రాణాలు పోతూ ఉంటే దేహం పడిపోతుంది కానీ నేను అట్లా కాదు నేను క్రింద ఉన్నా పైన ఉన్నా నేను లేని చోటే లేదు కాబట్టి ఆత్మగా నేను సర్వగతమై ఉన్నా కాబట్టి నేను ఎప్పుడూ చచ్చిపోను చచ్చిపోయే దేహం ఎందుకు దేహం చచ్చిపోతా ఉంది పుట్టింది కనుక పుట్టిన దానికి చావు తప్పదు నేను పుట్టలేదు అజోనిత్య శాశ్వత ఏం పురాణం నహన్యతే శరీరే కాబట్టి నేను చనిపోయేటువంటి ప్రశ్నే లేదు ఇది కాబట్టి అటువంటి వాడు ఇంకో తమాషా చూడ ము అన్నాడు కదా అందువల్ల ఒక కోమస్ స్టేజ్లో పోతాడు ఒకడు తమాషా చూడ మళ్ళీ అక్కడి నుంచి వస్తాడు జ్ఞానం పోతుదే చూ సాగు విషయం వదిలేంది ఇప్పుడు మూర్చలో పడిపోయాడు వాళ్ళు లేస్తాడు అంతకుముందు జ్ఞాని మూర్ఛ రావడం వల్ల అజ్ఞాని కాదు ఎందుకని మూర్ఛ లక్షణం దేహానిది మనసుది తనది కాదు మూర్చబడిపోయాడు కొట్టుకుంటున్నాడు అనుకుంటే దేహం కొట్టుకుంటుంది తను కాదు కొట్టుకునేది లేచిన తర్వాత తనకు ఏ జ్ఞానం ఉంది అని నేను ఆత్మ అనేటువంటి సతద్వైతమే ఉంది షుప్ో అధీ విస్మృతేప్యయం పరద్యుర్నా నీత సత్ తి నశ్య దిశ డే బై డే దినే దినే స్వప్న సుషుప్త్యోహో అంటే స్వప్నవు సుషుప్తౌ ఇప్పుడు మనం ప్రతిరోజు నిద్రపోతున్నాం మన కళలు వస్తూ ఉన్నాయి ఆ కలల్లో కానీ అట్లాగే గాఢ నిద్ర ఉంది సుక్షుప్తవు గాఢ నిద్రలో కానీ అధీతే విస్మృతి అధీతే ఏదైతే అధ్యయనం చేశాడో అధీతే ఇప్పుడు ఉదాహరణకి ఈరోజు ఓం భద్రం కర్ణేభిషణయా మదేవాహ భద్రం పశ్యేమ క్షభేర్ యజత్రాహ స్థిరఐరంగై సుతుష్వాన్స్ అని అంటాడు ఇది ఇది అధ్యయనం చేశాడు అనుకోండి కదా ఇవి వచ్చేస్తు ఇప్పుడు మీకొచ్చు సహనా అవతచ్చా ఇంకేం రావాలి శాంతిమత పూర్ణమత పోతుళ్ళే ఉండండి ఇప్పుడు అది రావాలా వస్తుంది కానీ పూర్ణమత కూడా మీకొచ్చు మీరు రాత్రి నిద్రపోయే లేచిన తర్వాత పూర్ణమధ అంటే ఏంటది అంటారా పాయింట్ దినే దినే స్వప్న స్వప్నవు సుషుప్త్యోహో స్వప్నౌ సుషుప్తవు అధితే నాయన అధితే దినే దినే అధితే స్వప్న సుషుప్తౌ విస్మృతే రోజు నువ్వు అధ్యయనం చేస్తున్నావు ప్రతిరోజు నువ్వు నిద్రపోతున్నావు నిద్రపోయినప్పుడు నీకు విస్మృతి ఉందే స్మృతి ఉందే నిద్రలో జాగ్రత్తలో ఉంది ఈ జాగ్రత్తలో నీకు ఏదైతే తెలుసో ఏదైతే అధ్యయనం చేసావో వేదాధ్యయనం ఇది నీ మనసులో ఉంది ఈ స్మృతి ఇప్పుడు లేపి చెప్పమంటే చెప్తాను ఇప్పుడు నన్ను లేపి స్వామీజీ పలా చెప్పంటే చెప్తాను నిద్రపోయేటప్పుడు కానీ నిద్రలో ఉందా నిద్రలో మర్చిపోవడం జరిగింది కదా విస్మృతే అపి నిద్రలో మర్చిపోయినప్పటికి కూడాను పరేద్యు ననధీత సెత్ పరేద్యుర్ నానధీత పరేద్యు మరుసటి రోజు టుమారో పరేద్యుహన సత్ ఉదయాన్నే వాడు లేచాడనుకో మరుసటి రోజు వాడు అధ్యయనం చేసిన వాడు కాకుండా పోతాడా రాత్రి నిద్రపోయాడు గనక అది కాబట్టి నిన్న ఏదైతే అధ్యయనం చేశాడో నిన్న ఏ జ్ఞానం అయితే వాడికి ఉండిందో ఏది సింపుల్ ఇంత ముందు నేను అన్నట్టుగా ఇది ఏమి అంటే ఆలోచన తర్వాత ఈ జ్ఞానం నీకు కలిగింది కాబట్టి రాత్రి నిద్రపోయినా ఉదయం లేచినప్పుడు రాత్రి అది విస్మృతి ఇది ఏమీ నీకు లేదు ఉదయం లేవగానే ఇది ఏంటంటే అంటే ఆలోచన లైట్ ఎందుకంటే నిన్న జ్ఞానం కలిగింది కనుక అంతేగాని మళ్ళీ అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందే శాంతి మాత్రం అంతే కాబట్టి తద్విద్య నాశ్యతి ఎట్లాగైతే స్వప్న సుషుప్తి వ్యవస్థల్లో మనం అధ్యయనం చేసినటువంటిది విస్మృతి కలిగిన మనం మరిచిపోయినా మళ్ళీ లేవగానే ఎట్లాగైతే పరేధ్యుహు మరుసటి రోజు మన జ్ఞాపకం వస్తుందో నశించదో అట్లాగే బ్రహ్మజ్ఞానం విద్య బ్రహ్మ విద్య బ్రహ్మజ్ఞానం ననశ్యతి ఒక్కసారి కలిగింది అంటే అది ఇంకా నశించే అవకాశం లేదు ప్రమాణోత్పాదిత విద్యా ప్రమాణం ప్రబలం వినాశ్యతి నేదాంతా ప్రబలం వినమీక్ష్యే మానక్ష్యతే ఇది ప్రయోజనం ప్రమాణం ప్రమాణ ఫలం తమట చూడండి శాస్త్రం ఎట్లంటే ఇప్పుడు నా నశ్యతి అన్నాం కదా మళ్ళీ భ్రాంతి తిరిగి వచ్చేందుకు అవకాశం లేదు జ్ఞానం నశించదు జ్ఞానం నశించదు ఇక్కడ ఏమంటాడంటే శాస్త్రం ప్రమాణం కదా ప్రమాకరణం ప్రమాణం జ్ఞానం నశించదు కదా అంటే ప్రమ నశించదు ప్రమ నశిస్తే మళ్ళీ భ్రమ కలుగుతుంది మళ్ళీ కలిగేందుకు అవకాశం లేదు ఒక దానికి సంబంధించినటువంటి జ్ఞానం పూర్ణంగా మనకు ఏర్పడిన తర్వాత ఇది ఈ వస్తువు అని తెలిసిన తర్వాత రాత్రి నిద్రలో కానీ లేదా స్వప్నంలో కానీ నువ్వు దీన్ని మరిచిపోయినా మళ్ళీ నిద్ర లేవ కానీ ఉందో జ్ఞానం ఆ విధమైనటువంటి ప్రభావాన్ని కలిగి ఉంటుంది కాబట్టి నీవే ఆత్మ అనేటువంటి జ్ఞానం నీకు ఎప్పుడైతే కలిగిందో అది నశించే అవకాశం లేదు గనక అది ప్రమాణమైంది ప్రమాణ ఉత్పాదిత విద్య ఆ విద్య ప్రమాణ ఉత్పాదిత ఏ విద్య అయితే ఏ జ్ఞానం అయితే ప్రమాణం వల్ల శాస్త్ర ప్రమాణం వల్ల మనకు కలుగుతూ ఉందో ఉత్పాదనం అంటే మనకు ఉత్పత్తి కలుగుతూ ఉందో పుడుతూ ఉందో సా అది నశించదు ఎందుకు నశించదు స్వామీజీ అది నశించాలి అంటే అంతకైనా ప్రబలమైనటువంటి ప్రమాణం కావాలి అది విషయం ఇప్పుడు అది నశించాలనుకోండి దానికన్నా పెద్ద ప్రమాణం కావాల సా ప్రమాణం సా ప్రబలం ప్రమాణం విన నా నశ్యతి క్లియర్ కాబట్టి ప్రమాణ ఉత్పాదిత విద్య యా విద్య ఏ జ్ఞానమైతే ప్రమాణ ఉత్పాదిత శాస్త్ర ప్రమాణం వల్ల మనకు కలిగిందో సా జ్ఞానము అంతకన్నా ప్రబలమైనటువంటి ప్రబలం విన ప్రమాణం నా నశ్యతి ఇది నశించాలంటే దీనికన్నా మించినటువంటి ప్రమాణం మరొకటి కావాలి వేదాంతాత్ ప్రబలం మానం ఈక్ష్యతే నా మూడో లైన్లో ఫస్ట్ లెటర్ నా వేదాంతాత్ ఉపనిషత్తుల కన్నా ప్రబలం మానం ప్రబలమైనటువంటి ప్రమాణం మానం అంటే ప్రమాణం ఈక్ష్యతే నా ఎక్కడ కనిపించడం లేదు క్లియర్ కాబట్టి వేదాంతానికి మించినటువంటి ప్రమాణం లేదు కనుక వేదాంతం ద్వారా ఏ జ్ఞానమైతే కలుగుతుందో దీ ఇది నశించదు గనక ఎందుకు నశించదంటే అలా నశించాలంటే దీనికి మించినటువంటి ప్రమాణం ప్రబలమైనటువంటి మరొకటి కావాలి అట్లాంటిది లేనే లేదు గనక వేదాంతమేవా ప్రమాణం శృతిరేవాసిద్ధం సతద్వైతం న బాధ్యతే అంతకాలే వివేకా నిర్వృతి స్థిత సదద్వైతం అంటూ స్టార్ట్ అయ్యాడే ఫస్ట్ ప్రతిజ్ఞ కంక్లూడ్ చేసేస్తా ఉన్నాడు నాయన ఏం లేదు తస్మాత్ దేర్ ఫోర్ వేదాంత సంసిద్ధం సదద్వైతం సదద్వైతం ఏకమేవ స అది ఏకమేవ అద్వితీయం బ్రహ్మ ఓకే సదేవ సౌమ్య ఇదగ్ర ఆసీత్ సత్ ఏకమేవ అద్వితీయం సద్వైతం కాబట్టి ఏకమైనటువంటి అద్వితీయమైనటువంటి సద్రుపచైతన్యం ఏదైతే ఉందో అది వేదాంత సంసిద్ధం వేదాంత ప్రమాణ సిద్ధం వేదాంతమైనటువంటి ప్రమాణం చేత నీకు జ్ఞానం కలిగిపోతుంది ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని నిషేధించడం కుదరదు ఇది నశించదు ఎందుకు నశించదు దీనికన్నా ప్రబలమైన ప్రమాణం ఉండాలి వేదాంతానికైనా ప్రబలమైనటువంటి ప్రమాణం లేనే లేదు గనక వేదాంత ప్రమాణం వల్ల నీకు జ్ఞానం కలుగుతుంది ఈ జ్ఞానం నశించేటువంటిది కాదు కాబట్టి అత అంత్యకాలేపీ ఈ పంచభూత వివేకం ఏదైతే ఉందో పంచభూత వివేకం అంటే ఏంటి ఆయన ఒక్క మాటలో చెప్పండి పంచభూతాల నుండి సద్వస్తువును వేరు చేయడం అదే అంతే ఇంకే లేదు పంచభూతం కాబట్టి సద్ పంచభూతాల నుండి సద్వస్తువును వేరు చేయడం అనేటువంటిది భూతే పృథక్ వేరు చేయడం ఏదైతే ఉందో ఇలా వేరు చేసి సద్రూప చైతన్యాన్ని దర్శించడం పంచభూతాలని మిథ్యారూపంగా చూడడం ఏదైతే ఉందో ఇది అంత్యకాలంలో కలిగిన ప్రాణం పోయేటువంటి సమయంలో కలిగినప్పటికి కూడాను ఈ వివేకం నిర్వృతి నిర్వృతి మోక్ష నిర్వృతి అంటే మోక్ష మోక్షము సిద్ధిస్తుంది దీంట్లో రెండవ ఆలోచన లేదు స్థిత కాబట్టి ఈ ఆత్మ జ్ఞానం పంచభూతాల నుంచి ఆత్మను వేరు చేసి ఆత్మను అర్థం చేసుకోవడం ఉందో సతద్వైతంగా దీన్ని ఎవడైతే సంపూర్ణంగా తెలుసుకుంటాడో వాడు ఆత్మవిధుడు తథా ఆత్మవిధు సంసారం తీర్త్వా శోకం తీర్త్వా బ్రహ్మానందం ఈ హైవ ప్రాప్తునౌతి వీడు ఈ సంసార సాగరాన్ని దాటి దుఃఖ సాగరాన్ని దాటి తరతి శోకం ఆత్మవిత్ చాందోగ్య శృతి తరతి శోకం ఆత్మవిత్ ఆత్మవిత్ ఎవడైతే ఈ విధంగా సదృపమైనటువంటి సదద్వైతమైనటువంటి ఆత్మను తెలుసుకుంటాడో తన స్వరూపంగా వాడు శోకం తరతి శోక సముద్రాన్ని దాటేస్తూ ఉండాడు తనుం త్యజతు వా కాశ్యం శంకర తను త్యూ కాశ్యం తను దేహాన్ని త్యజతు వాడు విరిచిపడని ఎక్కడ వా కాశ్యం కాశ్యం వాడు జీవన్ముక్తుడు తన దేహాన్ని ప్రాణ ప్రాణోత్క్రమణ సమయంలో దేహాన్ని వదిలేటప్పుడు కాశీలో వదలని స్వపచస్య గ్రహే కుక్క మాంసం తినేటువంటి వాడు చండాలుడు ఎవడైతే ఉన్నాడో వాడి ఇంటిలో ఉండి దేహాన్ని వదిలేని స్వపచర్ష గుహే శ్వా కుక్క స్వపచర్ష గృహే పచ స్వపచ కాబట్టి కుక్క మాంసం తినేటువంటి వాడు చూత అనాచారవంతుడు అటువంటి వాడి ఇంటిలో ఉండి వదిలిన అంటే సదాచారానికి ప్రతిరూపమైనటువంటి పుణ్యరూపమైనటువంటి కాశీ పుణ్యక్షేత్రంలో దేహాన్ని వదిలిన అనాచారంతో ఉండేటువంటి స్వపకచ స్వపాకచ గృహే కాబట్టి స్వపచస్య కాబట్టి ఇటువంటి అనాచారవంతులైనటువంటి ఒక చండాలుడి యొక్క ఇంటిలో దేహాన్ని వదిలిపెట్టేసిన అథవా జ్ఞాన సంప్రాప్తి సమయే జ్ఞాన సంప్రాప్తి సమయే ముక్తా సౌ అసౌ ముక్త ముక్త అసౌ అసౌ అతడు ముక్త ముక్తపురుషుడు జీవన్ముక్తుడు అది ముక్త పురుషుడు విగతాశ్రయ ఆశ్రయత ఏ ఆశ్రయము లేనటువంటి వాడు నిత్యతృప్త నిరాశ్రయ మరొక దాన్ని ఆశ్రయించుకొని ఉండేవాడు కాదు గనక అది అంటే మోక్షం అనేది కాలాంతరము కాదు దేశాంతరము కాదు ఈ ఒక దేశానికి సంబంధించింది కాదు మోక్షం ఒక కాలానికి సంబంధించింది కాదు మోక్షం మోక్షస్థితిలో అన్ని నిండి నివిడీకృతమై ఉన్నాయి అటువంటి జ్ఞానము తన స్వరూపంగా ఎరిగినటువంటి వాడు జీవన్ముక్త జీవన్ముక్త ఓకే ఇప్పుడు మీకు కావాల్సిందేంటి ఇంత పెద్ద సబ్జెక్ట్ని ఏ ఏ శ్లోకం నుంచి తీసుకున్నాడు స్వామి అది మీకు కావాల్సింది కదా బహు చోపనిషత్ ఎన్నారా ఎక్కడన్నా బహురుచోపనిషత్ స్పెలింగ్ చెప్తాను రాసుకుంటారా రాసుకోండి బాకు వాత్తు అప్పుడేమోది హానికి బట్రసుడి బహ్రు చో పనిషత్ బహురుచ ఉపనిషత్ బహ్వచోపనిషత్ ఓకే బహురుచ ఏంటనే బహు రుచ ఈ బహుశబ్దం ఏంటంటే పెద్దది దేనికంటే మించి మరొకటి లేదు అంత పెద్దది బూహిధాతులాగా బ్రహ్మ అది కాబట్టి బహు రుచ రుచ్ సంస్కృతంలో రుచ్ రుచ అంటే ప్రకాశము పెద్దదైన ప్రకాశం అంటే అద్భుతమైన ప్రకాశం అనంతమైన ప్రకాశం అనంత ప్రకాశాత్మ ఎవరు బ్రహ్మం బ్రహ్మం కాబట్టి బహ్వృచ ఉపనిషత్ అటువంటి ప్రకాశిక స్వరూపమైనటువంటి బ్రహ్మమును తెలియజేసేటువంటి ఉపనిషత్తు ఇది దాని పేరు బహ్వృచ ఉపనిషత్ దాంట్లో పంచూపరిగా పంచూపరిగా అస్వ ప్రాణ పంచూ పరిత్యాగా అస్వ ప్రాణ అధిష్టానం పరం తత్వం తలై ధిష్టానం పరం తత్వం ఏకం సచిష్యతే మహత్ This is ఇస్ source. This is the ద సోర్స్ for the second chapter of the Viveka వివేక పంచకం బహురుచి ఉపనిషద్ చూడండి Tamasha. పంచరూప పరిత్యాగా పంచూప పరిత్యాగాత్ అంటే పంచభూత రూప పరిత్యాగా ఈ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో ఆ రూపాలుగా మనకేదైతే దృశ్యం కనపడుతుందో దృశ్యమానమైనటువంటి మిథ్యా ప్రపంచం పరిత్యాగాత్ దాని పరిత్యజించడం వల్ల అస్వరూప ప్రహణత అస్వరూప అంతే జడం స్వరూపమేమో ఆత్మ అస్వరూపం స్వరూపం ప్రకాశవంతమైంది ఇది అస్వరూపం జడం అస్వరూప ప్రహాణత కాబట్టి పంచభూత రూప ప్రపంచం ఏదైతే ఉందో ద్వైత ప్రపంచం దాన్ని పరిత్యించడం వల్ల ద్వైత స్వరూపం ఏదైతే ఉందో ప్రహాణత దాన్ని సంపూర్ణంగా నిరాకరించడం చేత ఏం జరుగుతుందో ఆ రెండు జరిగితే ఇదే కదా ఇప్పుడు మనం చేసేదంత పంచభూతాలని పంచభూతాలతో ఏ రూప ప్రపంచం ద్వైత ప్రపంచం దృశ్య ప్రపంచం కనపడుతూ ఉందో దాన్ని పరిత్యాగాత త్యజించేసాం మిథ్యాన్ని అశ్వరూప ప్రహాణత కాబట్టి జడమేదైతే ఉందో అనాత్మ ఏదైతే ఉందో దాన్ని కూడా నశింపజేసేసాం ఇది జరిగిన తర్వాత ఏం జరుగుతా ఉందండి అధిష్టానమై ఆధారమై అధిష్టానం పరం తత్వం పరబ్రహ్మస్వరూపం ఏదైతే అధిష్టానంగా ఉందో అది ఏకం సత్ సదద్వైతం ఏకం ఏంటి అద్వైతం సత్ సదద్వైతం ఏకం సత్ సదద్వైతం శిష్యతే మహత్ మహత్ महोत्कृष्ट अहोत्कृष्ट अभी अच्छा अधिष्ठाई महोत्कृष्ट्रह्म स्वरूपमे सदमेदे उद अद शिष्यते शिष्य मिगल पंचभूत रूप प्रपंच द्वैत प्रपंचा विसर्जन तरवात परत्यज तर अस्वरूप प्रहाणत काब रूप दाने स्वरूपने अनात्में परत्यज तरवात अधिष्ठान परब्रह्म तत्व महद्रूप सत् सत्क सतद्वैतमें शिष्यते अवशिष्य मिटी इधी पंचभूत వివేక బోద్ధు శక్యం సా థ్యాంక్ ఓ పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాసిష్యం శాంతి శాంతి శా